పరిశుద్ధుడా ప్రేమ గల దేవాచీయం గల తండ్రి ఏసయానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త కృపాసత్య సంపూర్ణ మహోన్నత నిన్న నేడు ఏకరీకున్న మా ప్రియ పరలోక తండ్రి మీకు వేలాది వందనాలు మీకే కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ అవును తండ్రి గడిచిన కాలమంతా ప్రవాహం మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఆయన ఈ దినం ఈ క్షణం మమ్మల్ని సజ్జీ తండ్రి అయినా మీ నామాన్ని స్థుతించటకు నైనా మీ స్వరం వినటకు మీకు మొలపెట్టుకు మీరు ఇచ్చిన ఈ మీకు వేలాది వందనాలు ప్రభు సమస్త మహిమ ఘనతా ప్రభావంలు యుగయుగంలో మీకే కలిగిన గాక హెల్లియా ఘన తండ్రి నాయనా ఏ యోగ్యత లేదు ప్రభావ కానీ ప్రభా మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా భాగ్యులుగా ఇంచినారు ప్రాభ నా తండ్రి మా కొరకు నా తండ్రి మీరు ఈ లోకంలోకి వచ్చినారు ప్రాభ నా తండ్రి మా కొరకే మీరు సిల్వలో ఆ యొక్క సిల్వలో రక్తం కార్చినారు మమ్మల్ని విమోచించినారు ప్రభా మమ్మల్ని పవిత్రునిగా చేసినారు ప్రభావ మీకు వేలాది బంధనాలు తండ్రి ప్రభావ నా తండ్రి ఆ పవిత్రతను మేము కాపాడుకొని ముందుకు సాగలే సహాయం దయచేయండి ప్రభావ అదే రీతి నాయన ఈ వాక్యం మాట్లాడండి ప్రాభ పాటల ద్వారా మీరే మహిమనుందండి తండ్రి మీటింగ్ అంతటే ప్రాభ ఆది అంతా మీరే ఉండి వహించండి ప్రాభ నా తండ్రి నాయన బిడ్డల ప్రతొక్కరిని నడిపించండి తండ్రి నాయన మీరే మీ స్వరం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను కట్టమని నైనా మాకున్న తండ్రి మమ్మల్ని ఈ యొక్క వాక్య యూనిట్కి మమ్మల్ని యోగ్యులుగా ఐశ్వర్యవంతులుగా చేసినందుకే మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఆయన మీటింగ్ అంతట్లో ప్రభ మీ కంట్రోల్లో తీసుకోండి ప్రభా ఈ ఆటంకాలు కానీ ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ రాకుండా ప్రభ మీరే సహాయం దయచేసి మీటింగ్ అంతటి ద్వారా మీరే మహిమనందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నమ్మంని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధ నేను ఒక పాట పాడుతున్నాను బ్రదర్ నేను వెళ్ళే మార్గము నా నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నా నాయసుకే తెలియను సోదింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను ంపబడిన మీదట నేను సువర్ణమై మారను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకున్నా కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా గురిలేని తరుణాన వేరువగా నా దరిని నిలిచేవా ప్రభు గురిలేని తరుణాన వేరువగా नादरी ने नीलिचे वान ना प्रभु हल्लेलुया हल्लेलुया हल्लेलुया आमीन आमीन हल्लेलुया हल्लेलुया हल्लेलुया आमीन నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను సోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను సోధింపబడిన ట నేను సువర్ణమై మారేదను నేను వెళ్ళే మార్గము నా నాయసుకే తెలియను జలములలో బడి నే వెళ్ళిన అవినా మీద పారవు జలములలో బడి నే వెళ్ళిన అవినా అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చాలవు అగ్నిలో నేను నడచిన na jwalalu nanu kalcha jalavu hallelujah hallelujah hallelujah amen amen hallelujah hallelujah hallelujah amen నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను సోదింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను ంపబడిన మీదట నేను సువర్ణమై మారేదను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను విశ్వాసనవస పయనించు సమయానా నా ప్రభు విశ్వాసనా వస పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రే పగ నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రే పగ నా ఎదుటే నిలిచ ప్రభు హల్లే అమెన్ హేలు హల్ అమెన్ నేను వెళ్ళే మార్గము నాయకే తెలియను so dim pabadina me data neenu suvarnamai maredanu so dim pabadina me data neenu suvarnamai maredanu hallelujah hallelujah halleluya amen amen hallelujah hallelujah hallelujah amen menu velle margamu na yesuke teliyunu menu velle margamu na tandrike teliyunu ట్యాంక్ బ్రదర్ అందరికి ప్రైజ్ లాసయ్యా నీ కృపణ కుచాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా ఏ సయ్యా నీ కృపణా కుచాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా నిపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హలేను ఏ సయా నీ కృపలే ని దయలే నిణము నేను హలేను ఏ సయా ఏపనాపలే నిద ్రతుకలేనయా మహిమను విడచి మహిలోనికి దిగి వచ్చి మార్గము చూపి నీ రూపమిచ్చావు మహిని నీవు మాధుర్యముగమాచి మాదిరి చూపి నీ రూపమిచ్చావు మహిమను విడచి మహిలోనికి దిగి వచ్చి మార్గము చూపి నీరూపమిచ్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి నీరూపమిచ్చావు మహిమలు నేను మహిమను పందా మహిమగా మార్చింది నీ మహిమలు నేను మహిమను బంధ మహిమగమాచిందినీ కృపా ఏ శయ్యా నికృపణుచాయ్యా నికృపలనిదే నేభ్రతుకలనయా ఏ సయ్యా నికృపణుచాయ్యా నికృపలనిదే నే ప్రతుకలయా నికృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హించలను నిపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హింఛను ఏసయా ఏసయా నికృపనాచాయా నీ ని నిదే నే బ్రతుకలేనయా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆత్మాభిషేకముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున శ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆత్మాభిషేకముతో అభిషేకించావు నాశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ శతీరా ఆరాధన చేసే అదృష్టమిింది కృపా ఎనికృపణుచాలయ్యా నేవ్రతుకలనయా ఏ శయ్యానికృపణాలయ్యాపలనిదే పరశుద్రవ దేవా మీకు వదనాలనైనా కృపాగల తండ్రి సర్వోన్నతుడకు తండ్రి మీకే వందనాలనైనా ప్రవ్వ ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు మిమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు ఈ మధ్యాహ్న కాలం నా మీ యొక్క వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి మా తను మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ప్రవ్వ అవునైనా మా యొక్క తన్మల్లి పెదవులని తన్మల్ని స్వస్థపరచండి తన్మల్లి బలహీనతలు తొలగించండి బలాన్ని అనుగ్రించండి పరిశుద్ధతను అనుగ్రహించండి అయినా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించండి అంటే మాకు పరిశుద్ధత అవసరం నైనా ముఖ్యంగా ప్రభావ వింటున్న వారిని ఆశ్రయించండి వారి చెవులను స్వస్థపరచండి వీటిని జాగ్రత్తగా విని భద్రపరచుకోవాలా వారి హృదయలలో రాసుకోవాలా ప్రభ ఇవి మర్చిపోకుండా కాపాడండినైనా ఎందుకంటే ఒక దినం వస్తుంది అందరూ మర్చిపోతారని చెప్పినాడు యాకో భక్తుడు కాబట్టి నైనా మేము మర్చిపోకుండా వీటిని జాగ్రత్తగా రాసుకొని ప్రభావ ప్రతి విషయంలో మీకు అంగీకారం కూడా నడిపించండి ఈ యొక్క మధ్యాహ్న కాలం నా ప్రవ్వ ఐక తనమే కూడా శ్రమాల కాలం కాబట్టి నైనా మీరే తన కాపాడుతున్నారు ఇంతవరకు మమ్మల్ని పోషించినారు దాన్ని మీకు మన ఎక్కడ చూసిన అక్రమం ఎక్కడ చూసిన మోసం ఉంది అయినా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని మీకు క్షణా జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ కృపా వెంబడి కృప మాకు అనుగ్రహించి నడిపించండి మీరు ఆఖరి వరకు మమ్మల్ని సిద్ధపరచుకొని మహిమధమన్ ఏ శ్రుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మనం ప్రకటన గ్రంథంలోని ఆరవ అధ్యాన్ని కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాము మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకుంటా ఈరోజుకి అది అయిపోతుంది ఆరో అధ్యాయము రేపు రాత్రి వీలైతే ఏడవ అధ్యాయాన్ని మనం ఆరంభించబోతున్నాం ఆరవ అధ్యాయం అయిపోయిందంటే ఏడవ అధ్యాయం అంతా ఇంకా బురల తీర్పు స్టార్ట్ అవ్వబోతుంది తిరిగి అది ఒక సంవత్సరం నర దాటింది మనకి ధ్యానించడానికి కాబట్టి ఈసారి దాన్ని అంత దీర్ఘంగా మనం ధ్యానించాం ఎందుకంటే అవి రికార్డెడ్ కాబట్టి క్లుప్తంగానే చూసుకుంటాం ఏడవ అధ్యాయాన్ని కాబట్టి ఆరవ అధ్యాయం అయిపోయిందంటే తీర్పు స్టార్ట్ అవుతుంది అన్నట్టు కాబట్టి ఆరవ అధ్యాయం అంతా హెచ్చరిక అన్నట్టు ఏం జరగబోతుంది అనేది క్లుప్తంగా చూపించిండు ఇంకా దీర్ఘంగా విశదీకరించి ఏడవ అధ్యాయంలో చూపిస్తూ దేవుడు ఏడవ అధ్యాయం నుంచి తీర్పులు ఆరంభమవుతాయి కాబట్టి కొంతవరకు మనం వీటిని ధ్యానించినాం దీర్ఘంగా ముఖ్యంగా ఆరవ అధ్యాయంలో ఆ నాలుగు జీవులు ధ్యాని గ్రంథంలో ఉన్న నాలుగు జీవులు వాటిని పోల్చుకొని మనం చూసినాం కాబట్టి ధాన్య గ్రంథంలో ఆ జీవులు ఏ రీతిగా ఉన్నాయి ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికీ ఆ జీవులు ఏ రీతిగా వాటి కార్యాలు అవి చేసుకుంటున్నాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అవన్నీ మన ప్రభుకి సాదృశ్యం అని మనం ధ్యానిస్తున్నాం ఒక దశలో మన ప్రభుకి సాదృశ్యం మనం ప్రభుని వెంబడిస్తున్నాం కాబట్టి ఇంకో దశలో మనకే సాదృశ్యం అంటే మనుషులకే సాదృశ్యం ఈ జీవులు ఈ గుర్రాలు కూడా కాబట్టి ఒక దశలో ప్రభుని సూచిస్తుంది తెల్లని గుర్రం ఇంకో దశలో గొప్పజనని సూచిస్తుంది మరొక దశలో లక్ష నలభై నాలుగు వేల మందిని సూచిస్తుంది కాబట్టి ఈ చిహ్నాలని బహు జాగ్రత్తగా మనము రాసుకొని ఈ ఎక్సెల్ షీట్లో రాసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్సెల్ షీట్లు రాసుకుంటే కంపారిజన్స్కి చాలా సునాయాసంగా ఉంటుంది అన్నట్టు ఒకటి పోల్చుకొని చూసుకోవడం చాలా సునాయాసంగా ఉంటుంది మరి విశేషంగా ఈ ముద్రలు ఈ ఏడు ముద్రలకు సంబంధించిన విషయాలు ఏడు బూరలకు సంబంధించిన విషయాలు వీటిని మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఏ ముద్ర టైంలో ఏ బూర ఆరంభమైంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఏ ముద్రలో చెప్పబడిన విషయాలు ఏ బూర కాలంలో జరుగుతున్నాయి అనేది అదొకటి నేర్చుకుంటే ప్రకటన గ్రంథంలో బహు ప్రాముఖ్యమైన విషయాలు అర్థమైపోయినట్లే ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా తీర్పుకు సంబంధించింది ఈ లోకానికి ఏ రీతిగా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అది ఏ విధంగా అనేది దానికంటే ముందు ఆయన ఒక మంచి అవకాశం ఇచ్చిన నుంచి మనము తెల్లని గుర్రానికి సంబంధించిన విషయాలలో ధ్యానించినాం మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు అతను రెండు వేల సంవత్సరాల క్రితం ఈ అతను అడుగుపెట్టిండు దాని తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన విజయాన్ని పొందుతూనే ఉన్నాడు ఎంతోమంది నీ ప్రభు ఆయన చెంతక ఆకర్షించుకుంటుండు ఎంతోమందికి రక్షణ కార్యం జరిగిస్తుడు పాపం మీద విజయం ఇస్తున్నాడు వారి చేతిలో విజయాన్ని పెట్టినాడు ఆయన దాని తర్వాత ఇక మీద మీరు ఏ రీతిగా శత్రు బలం అంతట మీద విజయాన్ని నేను మీకు బలాన్ని మీకు ఇచ్చినా కాబట్టి దాన్ని ఎట్లా వాడుకోవాలని కూడా చూపిస్తాను ఆ విధనాలు అవి ఇంతకాలం నేర్చుకోలేదు కాబట్టి ప్రవ్వా ప్రవ్వా ప్రవ్వా అనే ప్రార్థిస్తున్నారు కానీ ప్రార్థించేవాడు ప్రతిదీ పొందుకోవాలా పొందుకున్నామని ప్రార్థించమన్నాడు దాని తర్వాత అమలు పరుచుకోమన్నాడు మాట్లాడమన్నాడు ఈ కొండతో మాట్లాడండి మీరు అన్నాడు కాబట్టి ప్రతి సమస్యతో మీరు మాట్లాడాలా ప్రతి దుష్టశక్తులతోని మనం గద్దించాలా అవి వింటాయి మన మాట ఎందుకంటే మనం రక్షింపబడ్డవారం గొడపిల్ల రక్తం మన మీద ఉంది కాబట్టి మనకు హక్కు ఉంది అన్నట్టు ఈ సృష్టి మీద మనకి హక్కు ఇచ్చిండు దేవుడు కానీ అనుమానంతో వాటిని మనం చేయలేకపోయినాం ఈరోజు అయితదో కాదో ఐతదో కాదో అని అనుమానంతో చేయలే ఇక మీదట మనం చేస్తాం అదే రీతిగా దాని తర్వాత ఎర్రని గుర్రం గురించి మనం ధ్యానించినాం ఆ యొక్క జీవులలో కూడా మొదటి గుర్రం దేనికి సూచిస్తుంది మొదటి జీవి దేనికి సూచిస్తుంది రెండవ జీవి దేనికి సూచిస్తుంది ఇవన్నిటిని మనం చూసినాం ప్రకృతి సహజంగా చూస్తున్నాము ఆత్మీయం కూడా చూస్తున్నాం ఎందుకంటే రెండు విధానాలు నేర్చుకుంటేనే కానీ రెండు నంచల వాడిగల కట్గాం ఏందనేది వాక్యం అర్థం కాదు మనకి అది ప్రకృతి సహజంగా కూడా నెరవేరింది నెరవేరుతూ ఉంది ఈరోజుకి కూడా ఎందుకంటే ఉపమన రీతిగా నాలుగవ గుర్రం గురించి మనం ధ్యానించినప్పుడు అది వింత వింత జీవి దాని తర్వాత గుర్రం నాలుగవ గుర్రం నాలుగవ జీవి గురించి ఇప్పుడు ధ్యానించినప్పుడు వింత రకంగా ఉంటుంది ధాన్యలు చూస్తాం మనం దాన్ని కాబట్టి ఈరోజు వింతరకం వింత అంటే ఏంటంటే అన్ని రంగులు కలిస్తే వింత అంటే మొదటి మూడు గుర్రాల రంగులు కలిసిన గుర్రమే నాలుగో గుర్రం కాబట్టి ఆ మూడు రంగులు కలిసిన గుర్రమే వింతరకమైన గుర్రం కాబట్టి ఆ వింతరకమైన జీవి ఈరోజు ఎక్కడ ఉంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రకృతి సహజంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తూ బలపె భయపెడుతున్న దేశము ఏదంటే ఎవరు చూడగలరు చెప్పండి ఈరోజు చాలామంది అనుకుంటారు చైనా అని కానీ చైనా కాదు చైనా బయటికి చూడడానికి అట్లా కనిపిస్తుంది కానీ లోపల ఎంతో పేదరికం ఉంటుంది ఆ దేశం ఇంటర్నెట్ లో యూట్యూబ్లో దాని గురించి గొప్పగా చూపించుకుంటారు కానీ ఆ దేశంలో బహు పేదరికం ఉంటుంది ఈరోజు కూడా పాపం ఉద్యోగాలు లేకుండా మనుషులు తిండికి ఎంత అలమటిస్తూ ఉంటారు అది ఒక మోసపూరితమైన దేశంగా మనకు కనిపిస్తూ ఎందుకంటే అది దేవుణ్ణి తృణీకరించిన దేశము దేవుని నమ్మని దేశం అది గవర్నమెంట్స్ ముఖ్యంగా ఉంటారు దేవుని బిడ్డలు ఉంటారు నమ్ముకున్న వాళ్ళు రక్షణ పొంది అండర్వర్డ్ చర్చిలు నడుపు నడిపించుకునే వాళ్ళు ఉంటారు ముఖ్యంగా యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంటుంది ఆల్ మైటీ అని ఆ ఛానల్ చైనా నుంచి వస్తుంది అక్కడ ఎంత భయంకరంగా ఉంది క్రైస్తవుల జీవితాలను చూపిస్తుంటారు చైనా ఆ ఛానల్లో అది మనం ఎప్పుడన్నా ఒప్పుకుంటే దాని గురించి దీర్ఘంగా ధ్యానిస్తాం కానీ మొదటి గురము మన ప్రభుకి సాదృశ్యం దాని లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం అని మనం ప్రకటన గ్రంథంతో పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం అతనితో పాటు మనము బయలుదేరుతున్నాం ప్రపంచం విజయం పొందాలి కాబట్టి అతను విజయం పొందుతూ పొందుతూ బయలుదేరుతున్నాడు కాబట్టి మనం కూడా పొందుతూనే మన కాలం అంతా మనం విజయం పొందుతూనే ఉంటాం అనేకులని ప్రభుత్వంతో నడిపిస్తూనే ఉంటాం దాని మనం చూసినాము రెండవ జీవి చెప్పుట అప్పుడు ఎర్రనిదైనా వేరొక గుర్రం బయలువెళ్ళను మనుషులు ఒకరినొకరు చంపుకొను నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేటకు ఈ గుర్రం మీద కూర్చోవడం వారికి అధికారం ఇచ్చారు అవన్నీ మనం చూసినాం దీర్ఘంగా మూడవ జీవి చెప్పినప్పుడు ఏం జరిగిందన్నప్పుడు నల్లని గుర్రం అక్కడ మనం ఆగిపోయిన వారం వరకు దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొండి ఉండేను మరియు దేనారం ఒక సేరు గోధుమలనయో దేనారం మూడు సేర్లు ఎవలనయో వింటున్నాడు మనం అక్కడ వింటున్నాం అది ఎవరు చెప్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా నాలుగవ జీవి మాట్లాడుతుంది నాల్గవ జీవి ఏమని మాట్లాడుతుందంటే మరియు దేనారం నకు ఒక సేరు గోధుమలనియో దేనారం నకు మూడు సేర్ల ఎవలనియో మాట్లాడుతున్నాడు దాని తర్వాత నేను నూనె దక్షణం గురించి మాట్లాడితే ఈరోజు కాబట్టి ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే నలుపు తేళ్లకి సాదృశ్యం కాబట్టి ఇప్పుడు తేళ్ల విధానం ఎట్లా ఉంటుంది మనం ఇక్కడ చూస్తున్నాం మోసపూరితమైన జీవితం నీ పక్క నుండి నిన్ను కాటేస్తుంది మోసం కాబట్టి తేళ్ళు ఎట్లా ఉంటాయంటే సైలెంట్ గా ఉండి కాటేస్తాయి నువ్వు తలుపు తెరవగానే తలుపు వెనకలు ఉంటాయి తేలు కాటేస్తుంది కిటికీలు తెరిస్తే కిటికిల వెనకలు కాటేస్తుంది ఎక్కడ కాలు పెడితే అక్కడ ఉంటాయి అవి తేళ్ళు అవి కాటేస్తూ ఉంటాయి అంటే నీకు తెలియకుండానే సడన్ గా వచ్చి కట్ పడతాయి అన్నట్టు ఇంకో విధానంగా చెప్పాలంటే నీతో పాటు పాటలు పాడుతూ నీతో పాటు ధ్యానిస్తూ నీతో పాటు ఆరాధన చేస్తూ నేను మోసపుచ్చేది అన్నట్టు ఇవన్నీ ఇవి మన మధ్యలో ఉంటాయి ఈ తేళ్ల గుంపులు కాబట్టి ఇక్కడ నలుపు తేళ్లకు సాదృశ్యం అయితే ఈ తేళ్ల జీవన విధానం గురించి నేను ఎన్నిసార్లు మీకు చూపించిన గతంలో ఇవి ఏ రీతిగా నిన్ను మోసగిస్తాయి అని అడిది ఇక్కడ మనం ఐదో వర్షాలు చూస్తున్నాము దాని మీద ఒకడు త్రా చేత పట్టుకొని కూర్చోండి అయితే ఒక రౌత్ ధనుసు పట్టుకునున్నాడు ఇక్కడ ఇంకొక రౌత్ త్రాసు పట్టుకున్నాడు ఆశ్చర్యం చూడండి విల్లు పట్టుకున్నాడు ఒక వ్యక్తి అక్కడ కనిపిస్తుంది రౌత్ ఇక్కడనేమో ఈ గుర్రం మీద త్రాస్ త్రాసు పట్టుకున్నాడు అంటే ఇది బిజినెస్కి సంబంధించింది అంటే ఈ తేళ్లు బిజినెస్కి సంబంధించినవి అంటే బహుగా బిజినెస్ చేసి దోచుకోవాలనేది అయితే అక్కడ మనకి ముఖ్యంగా ఏమని చూపిస్తుందంటే దేనారము అంటే ఇక్కడ డబ్బులకు సంబంధించిన విషయము దాని తర్వాత ఎంత ఖరీదైన వస్తువులు ఇక్కడ మనకు చూపిస్తుంది దేనారా నాకు గోధుమలు ఎట్లా కొంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే అంతగా మోసం ఉంది ఈ త్రాసు మోసంతో కూడిన త్రాసు అనే విషయాన్ని మనం ఇంకా అర్థం చేసుకుంటాం అదే రీతిగా హృషయ గ్రంథంలో ఈ విషాల్ మనకి మరోసారి కొంతకాలం కిందట ధ్యానించినము ఇప్పుడు తిరిగి అది మనకి దగ్గరికి వస్తుంది దాని తర్వాత నూనె మరియు ద్రాక్ష రాసం సంబంధించిన విషయాలు నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి హుషయ గ్రంథము పన్నెండవ అధ్యాయం హృషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము బహు దీర్ఘంగా ధ్యానించిన మీ అధ్యాయాన్ని ఈ పుస్తకాన్ని కొంతకాలం క్రిందట చిన్న ప్రవక్తలలో ఫస్ట్ది కదా హృషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నేను ఐశ్వర్యవంతుడ నాకు బహు ఆస్తి దొరికాను నా కష్టాజితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరు కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనిచున్నాడు కాబట్టి ఇక్కడ ఎఫ్ఐఎం ఓ రీతిగా తేళ్లతో పోల్చబడింది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఇక్కడ నాకు బహుగా ఆస్తి దొరికింది ఆస్తి అక్కడ దొరుకుతుందా సంపాదించుకుంటారా ఎట దొరుకుతుంది చెప్పండి ఆస్తి ఎవరికైనా ఆయన వేసిన ఆ ఎఫ్ఐఎం తరం చేసిన పనిలో వాళ్ళు అనుకుంటున్నారు నేనేం పాపం చేయలేదనుకుంటున్నారు కానీ ప్రభు దాన్ని చూస్తున్నక్కడ వాళ్ళలో ఎటువంటి జీవన విధానం అందుకే ప్రకటన గ్రంథంలో ఎఫ్రాయిమ్ గోత్రం కనిపించదు అది ఏడవ అధ్యాయానికి వచ్చినప్పుడు నేను చూపిస్తాను ఈరోజు సాయంత్రం కానీ రేపు నెక్స్ట్ సండే కానీ ఎఫ్రాయిమ్ గోత్రం అక్కడ కనిపించదు పన్నెండు గోత్రాలు కనిపిస్తే కానీ ఎఫ్రామ్ గోత్రం కనిపించదు పైగా ఏడవ అధ్యాయం చూసి ఆగే గోత్రాలు ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాయల్ గోత్రికులకు సంబంధించింది కాదది అది ఆత్మీయ గోత్రాలు అవి క్రైస్తవులకు సంబంధించిన గోత్రాలు ప్రతి గోత్రానికి అర్థం ఉంటుంది ఒక మీనింగ్ ఉంటుంది కాబట్టి ఆ మీనింగ్స్ చూపించడం కొరకు దేవుడు అక్కడ మనం చూపిస్తుంది క్రైస్తవుల నుంచి ఏ రీతిగా దేవుడు ఎన్నుకుంటాడు విషయాన్ని కాబట్టి ఇది మోసంతో కూడిన బిజినెస్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం వీళ్ళు చేస్తుందంతా మోసంతో వాళ్ళ చేతిలో ఉన్నాయన్నీ మో మోసంతో కూడిన త్రాసు అన్నట్టు దాంట్లో అంతా మోసమే అయితే కొన్నిసార్లు త్రాసు మనం చూడడం కింద వాళ్ళు మ్యాగ్నేట్ పెడతారు చూడకపోతే మటుకు ఆ మ్యాగ్నేట్ చాలా కనిపించింది ఎందుకంటే త్రాసు చాలా వెడల్పుకుంటుంది వెయిట్ పెట్టది ఒక దాంట్లో వస్తువులు పెట్టేది ఇంకో దాంట్లో అయితే ఆ వస్తువుల కింద ఆ ప్లేట్ కింద మ్యాగ్నేట్స్ పెడతారు మ్యాగ్నేట్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది కిందికి దిగిపోతుంది అదే రీతిగా వెయిట్ ఉంటుంది ఎప్పుడన్నా మీరు చూసేనా లేదు వెయిట్ రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సీసము కాల్చి కరిగించి అందులో పోస్తూ ఉంటుంది అన్నట్టు వెయిట్ అడ్జస్ట్మెంట్స్ కొరకు వాళ్ళు సీసాన్ని తీసేస్తారు తీసేసినప్పుడు ఏమవుతుందంటే వెయిట్ తగ్గిపోతుంది చూడడానికి వన్ కేజీ వెయిటే కానీ చూడడానికి కానీ కింద రంధ్రంలోకి వెళ్ళావన్నీ తీసేస్తారు కాబట్టి వెయిట్ తగ్గిపోతుంది ఈవెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ తగ్గినా కానీ వాడు మోసంతోనే లాభం సంపాదించుకుంటున్నాడు సో ఇప్పుడు మనం ఉన్నదంతా అదే అన్నట్టు మీరు గమనించండో లేదో టూత్పేస్ట్లో కూడా మోసం ఉంది ఇప్పుడు ఒకప్పుడు టూత్పేస్ట్ ఫుల్ ఉండేది ఇప్పుడు టూత్పేస్ట్ ఫుల్ ఉండలేదు నూనె ఎగ్జాక్ట్లీ వన్ కిలో ఉండదు పది గ్రాములో ఇరవై గ్రాములో కొట్టేస్తారు పెట్రోల్ అంతే తి దశలో ప్రతి స్థలంలో ఈ మోసం ఉంది ఎందుకంటే ప్రభు మనకు చూపించి మనం ఉంటుంది మోసం అనేది కాబట్టి ఈ యొక్క మూడవ జీవి మాట్లాడినట్టు మూడవ గుర్రంతో గుర్రానికి సంబంధించిన విషయాలు ఇవి మోసంతో కూడిన జీవన విధానం అనేది హుషయగ్రంథం చేయండి ఒకసారి హుషయగ్రంథం మూడవ అధ్యాయంలో దీనికి సంబంధించిన మరికొన్ని మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఈ మోసంలో ఉన్నారనేది మోసపోతున్నారన్న విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం హుషయ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వర్షంలో చూడండి మూడవ అధ్యాయము మొదటి వర్షంలో మరియు యహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేలియలు ద్రాక్ష అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారియగు దాని నీవు పోయి ప్రేమించుము కాగా నేను పదినైదు తులముల వెండియుదోము ఎదుము యావలను తీసి తీసుకొని దాని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినంలో నా పక్షంలో నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయో వ్యభిచర్యు చేయకయు నీవు ఉండవలను నీడలా నేనును అలాగే ఉందును కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ హుషయ అనే భక్తుంతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు పోయి ఆ యొక్క స్త్రీతోని ఏ రీతిగా జీవించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు ఆమెతో ఏ రీతిగా నువ్వు ఒక ఉడంబడికా చేసుకోవాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు అయితే ఏ రీతిగా అక్కడ ఏమంటాం ఒక రకమైన ధనము ఇన్వాల్వ్ అయిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అక్కడ కానీ ఆమె విశ్వాసరాల్లాగా లేని విధానంగా ఉన్నట్లు మనం చూస్తాం అక్కడ అయినా కానీ ఆమెను ప్రేమించమన్నాడు కాబట్టి దేవుడు ఏ రీతిగా సంఘాన్ని ప్రేమించిండో అన్న విషయాన్ని ఈ మూడవ అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేస్తుండడు కానీ ఇదంతా డబ్బుకి సంబంధించిందన్న విషయం రెండవ వర్షాలు ముఖ్యంగా చూస్తే ఐ బాట్ హర్ ఫర్ ఫిఫ్టీన్ షెకిల్స్ ఆఫ్ సిల్వర్ అండ్ హోమర్ అండ్ ల్యాట్ అండ్ అక్కడ కూడా ఉంది మళ్ళీ ఎవలకు సంబంధించిన విషయం కాబట్టి గోధుమలు ఎవరు అన్న విషయాలు తిరిగి మన జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడంతా బిజినెస్కి సంబంధించింది ఇదంతా బిజినెస్కి సంబంధించింది అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు దేవుడు ఇక్కడ వారు కూడా ఏ రీతిగా ఉన్నారన్న విషయాన్ని రెండవ వర్షాలు మనం చూస్తాం కదా పదినైదు తులముల వెండి ఏదోము ఎవలను తీసుకొని దాని కొన్ని కాబట్టి డబ్బుతో మొత్తం కొనడం ఎక్కడ చూసినా డబ్బుకు ఇన్వాల్వ్ అయిందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మనుషులు డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండు ఈ యొక్క గుర్రపు కాలంలో అది ఎటువంటిది మోసపూరితమైన బిజినెస్ మోసపూరితమైన కాలం ఇక్కడ జ్ఞాపకం చేస్తుండు పన్నెండవ అధ్యాయాన్ని ఇందాక చూసినాం మరోసారి చూడండి పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో విషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ఎఫ్రాహిం వారు కణనీయుల వర్తకుల వంటి వారు చూడండి కనాను శితమైన వాడు కదా ఇక్కడ ఎఫ్రామ్ కూడా అందుకే ప్రటమ గ్రంథంలో ఎఫ్రాహి గోత్రం కనిపించదు మనకి ఎందుకు వాళ్ళు శపితమైన వారన్న విషయం మనం ఒకరోజు నేను చూపిస్తాను ఏడవ అధ్యాయాన్ని దీర్ఘంగా ధ్యానిస్తే ఎఫ్రాహిం వారు కణనీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు బాధ పెట్టవలేనన్న కోరిక వారికి కలదు ఎప్పుడు అర్థమవుతుంది మనకి ఎఫ్రాయిములు ఎటువంటి వాళ్ళు అనేది వాళ్ళు కణానీయులు వంటి వారు వర్తకుల వంటి అంటే కణనీయులు కూడా అన్యాయపు త్రాసు బిజినెస్ చేయడంలో అన్యాయపు త్రాసు వాడింటారు అది చేసి మనుషులను ఎంతగానో బాధ పెట్టింటారంట నేను రీసెంట్లీ ఒక నేను జామ్ పండ్ ఎక్కువ తింటాను స్పెషల్గా నాకు ఏదో కోరిక అని జాంపండు తింటే ఏమవుతుందంటే వైటమిన్ సి వస్తుంది నాకు పులుపు పడదు పులుపు పదార్థాలు తింటే జలుబై అవుతుంటుంది అనేసి నేను ఏం చేస్తాను జాంపండు కానీ పప్పాయి పండు కానీ తింటాను నేను సాధారణంగా అయితే ఒక స్థలంలో మంచి జాంపండ్లు కనిపిస్తున్నాయని పోయినాను అక్కడ అయితే ఒక కిలో జాంపండ్లు నేను ఆర్డర్ ఇస్తే నాకు మూడు కాయలే ఇస్తుంది నాకు అప్పటికి అర్థమైపోయింది ఇది మోసపు అన్యాయపు త్రాసు అని అది ఎలా అది అది మీటర్ త్రాసు యాక్చువల్గా సాధారణంగా మీటర్ త్రాసులు తప్పు చూపించావు ఎందుకంటే అది గవర్నమెంట్ సీల్ చేసిస్తుంది అక్కడ వెనకల కింద క్రింద భాగం కానీ వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసిరు మీటర్ని ఆ మీటర్ని ట్యాంపర్ చేసిరు కాబట్టి కిలోకి రావాల్సినంతగా వస్తలేవు అక్కడ రోడ్డు మీద పెట్టుకుంది షాప్ అయి రోడ్డు మీద బండిలాగా పెట్టుకుంది నేను కిలోకి మూడు ఎట్లా వస్తాయమ్మా కనీసం ఐదు రావాలి నాకు తెలిసిన కాడికి అప్పుడు నాకు అనిపించింది యూనిఫామ్ కూరగాయల అమ్మాట దగ్గర కూడా ఇదే సమస్య ఎందుకంటే ఎవరు టెస్ట్ చేసిండే వాళ్ళ మీటర్లు మనం ఉంటుంది అటువంటి కాలం కాబట్టి ఎక్కడ చూసినా కానీ అన్యాయకు త్రాసు అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే అక్కడ ఏం జరిగిందన్న విషయం మీకు అక్కడ చూపిస్తున్నాను ఈ బబులోను అంత ఇప్పుడు మనం ఉంటుంది బబులోను కాలం బబులోను కాలం అంత మోసంతో కూడిన వర్తకం బిజినెస్ ఎక్కడ చూసినా మోసమే అన్నట్టు క్వాలిటీ ఉండదు మోసమే కాటన్ ఆయిల్ కల్పిస్తున్నారు తినే వంట నూనెలో కాటన్ ఆయిల్ అవ్వడానికి తింటాడు అది పాయిజన్ అది కాటన్ ఆయిల్ కల్పిస్తున్నారు కెనోలా ఆయిల్ అసలు కెనోలా ఆయిల్ తినని తినరు వంట నూనెగా దాన్ని బా బ్రహ్మాండంగా కెనోలా ఆయిల్ బోర్డు పెట్టి ఇది మంచిది గుండె కానీ పంపిస్తున్నారు కెనోల్ ఆయిల్ యాక్చువల్గా పాయిజన్ ఈరోజు మనుషులంతా పాయిజన్ తినేస్తున్నారు రిఫైన్డ్ ఆయిల్స్ రిఫైన్డ్ అంటే ఫైన్గా ఉన్న ఆయిల్ని రీఫైన్ చేస్తున్నారు ఫైన్గా ఉన్న ఆయిల్ సరిపోతుంది కదా మళ్ళీ దాన్ని ఎందుకు రీఫైన్ చేయాలా మనుషులకు తెలియదు రిఫైన్ ఆయిల్ మంచిది గుండె కానీ కానీ హార్ట్ అటాక్స్ ఎక్కువైపోయినాయి ఇండియాల రిఫైన్డ్ ఆయిల్ తింటే కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంతగా మోసపూరితమైన కాలంలో మనం ఉంటున్నాం ఎందుకంటే మనుషులు ధన వ్యామోహంతో ఉన్నారు కాబట్టి మనుషులు ఇతరుల బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ వీళ్ళన్న నల్లగురానికి సాదృశ్యం తేళ్ళు వాళ్ళు నీ బాగోగులు ఆలోచించరు నేను ఎట్లా దోచుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మనం మనము మనకి ఇవన్నీ తెలుసు ఎందుకంటే ఈ తేళ్ళు ఈ సర్పంలకు సంబంధించిన గుణగణాలు మనకు బాగా తెలుసు కాబట్టి వాటి నుంచి మనము వాటికి మనం బానిసాలు కాం కానీ గొప్ప జనం బానిస అయిపోతుంది నువ్వు చెప్పినా గొప్ప జనం వినది అన్నట్టు ఆయిల్ మంచిదే కదా హార్ట్ కంటుంది నువ్వు అనుకో మళ్ళీ రిఫైండ్ ఆయిల్ దా రిఫైండ్ నీకు ఎందుకు హార్ట్ అటాక్ వస్తున్నాయి రిఫైండ్ ఆయిల్లో కొవ్వు ఉండదు మళ్ళీ రిఫైండ్ ఆయిల్తోని తిన్నా నువ్వు ఎందుకు లావైతున్నావు జవాబులు ఉండవు అంటే గొప్ప ఎంతగా గుడ్డి గుడ్డి గుడ్డితనం కలిగిన వారు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వాళ్ళు ఇక్కడ ఉంటేనే ఉంది అంటే ప్రకృతి సహజంగా ఈ లోకం అంతా ముఖ్యంగా బైబుల్ ప్రకారంగా చూస్తే మతపరమైన క్రైస్తవ జీవితం సగం సత్యం సగం అబద్ధంలో ఉండి కేవలం ఆరాధం చేసుకుని వెళ్ళిపోయే జీవన విధానం కాబట్టి బబులోను మతపరమైన జీవితం నిలయమని మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం అదంతా ఇప్పుడు మోసపూరితమైన బిజినెస్ అన్యాయపు త్రాసు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఇప్పుడు చూడండి ఎందుకు అన్యాయంగా ఉందంటే ఒక్క దేనారాంనకు ఆ ఒక షేరు గోదుమలు మూడు షేర్ల ఎవలు అది అన్యాయం అన్నట్టు అంటే అంటే ఈరోజు మనకి ఒక దేనారాం అంటే ఎంత అని మనకు తెలియదు కానీ ఆ రోజుల దేనారాం అంటే భవిష్యత్ అనుకుంటా ఒక ఈరోజుతో కంపేర్ చేసుకుంటే వన్ రూపీ అనుకోండి ఇప్పుడు వన్ రూపీకి ఒకసేరు గోధుమలు మూడు సేర్లు యవలు అంటే ఆ కాలంలో ఉండే మనుషులకి అది బహు కష్టతరమైంది వేదన నొప్పికి ఎఫ్రామీల బిజినెస్ లాగా ఉంటుంది మనం చూసినాం ఏడవ వచనము హుషయా గ్రంథం పర్ణోద్యమయం ఏడవ వచనంలో బాధ పెట్టినరంట అట్లా అమ్మి అన్యాయపు త్రాసు వాడుక చేసేదారు బాధ పెట్టవాలని అన్న కోరిక వారీ కాలదు అంటే మనుషులు ఇప్పుడు అంటే ప్రాఫిట్ సంపాదించేవాడు వాడు ప్రాఫిట్ సంపాదించుకోవడం ఎందుకు సంపాదించడం కానీ పోగొట్టుకున్న వాడు బాధపడుతుందా లేదా అంటే పోగొట్టుకున్న వాడు బాధపడుతుందన్న ఆలోచన కూడా వీళ్ళకు నాకు డబ్బు వస్తే చాలా వాడు బాధపడొచ్చు అంటే వాళ్ళకి ఇష్టం అన్నట్టు ఇతరులు బాధపడడం ప్రతి బిజినెస్ మ్యాన్ అంటే ఎక్కడైనా కానీ ప్రపంచాత్మకంగా బిజినెస్మెన్లు బాధపడుతూనే ఉంటారు అందుకే నేను ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను క్రైస్తవులకి బ్రదర్స్ యంగ్ బ్రదర్స్కి సిస్టర్స్కి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి మీరు అట్లా చేయరు కదా బిజినెస్ మీరు న్యాయంగా త్రాసుతో బిజినెస్ చేస్తారు కాబట్టి ఈ లోకము న్యాయంగా న్యాయంగా జీవ నివసిస్తుంది ఒకప్పుడు యూరోప్లో అంతా న్యాయంగా ఉండేవాళ్ళు బిజినెస్ మెన్ ఇప్పుడంతా కూడా మోసంకి అలవాటు పడింటారు అమెరికాలో కూడా అంత బిజినెస్ మెన్ న్యాయంగా ఉండేవాళ్ళు ఇప్పుడంతా అన్యాయంగా కాబట్టి ఇప్పుడు చూడండి నాలుగవ జీవి మాట్లాడుతున్నాడు ఆరో వచనంలో మరియు దేనారం నకు ఒక సేరు గోధుమలనియో దేనారం నకు మూడు సేర్ల ఎవలనియో నూనెను ద్రాక్షరసంను పాడు చేయవద్దనియో ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడను కాబట్టి ఈ నాలుగు జీవుల మధ్యలో నుంచి వచ్చింది ఈ స్వరం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ప్రపంచంలో అన్న విషయాన్ని ఆ స్వరం మనకి జ్ఞాపకం చేస్తుంది ముఖ్యంగా చూడండి ఓ రీతిగా చూస్తే గోధుమలు దేనా గోధుమలు ఎవలు నేను మీకు ఎన్నిసల చూపించిన గోధుమలు గొప్ప జనానికి సాదృశంగా ఉంటారు ఎవలు తెల్లగుంటాయి కాబట్టి బార్లీ లక్ష నలభై నాలుగు వేల మంది కూడా అర్థం చేసుకుంటే కానీ ఇక్కడ మన వరకు ప్రకృతి సహజంగా చూస్తున్నాం అంటే ఈ లోకంలో బిజినెస్ ఏ రీతికి ఉంటుంది విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ నూనె ద్రాక్ష రసంను పాడు చేయవద్దని ఆ నాలుగు జీవుల మధ్య స్వరము పలికినట్టు నాకు వినబడెను కాబట్టి ఆయన విన్నది కరెక్టే ఏంటే నూనె ద్రాక్షరసం ఆయిల్ వైన్ ఈ రెండు అన్నట్టు అయితే మనకు తెలుసు బైబుల్ అంతటా నూనె పాత నిబంధన కాలంలో నూనె దేనికి సంబంధించింది కృత కాలంలో ద్రాక్షరసం దేనికి సంబంధించింది మీకు బాగా తెలుసు పాత నిబంధన కాలంలో నూనె అభిషేకానికి సంబంధించింది అభిషేకించేవాళ్ళు నూనె దాని నూనె లాభదాయకరమైన వస్తువు అది మనం చూస్తాం కదా ఇక ఏలియా కాలంలో వృద్ధాప్యం గిదవరాలు తన తన బిడ్డలు వారి జీవిత మనం చూస్తాం నూనె వారిని పోషించింది వాళ్ళ నూనె అమ్ముకొని వారి జీవనోపాధిని గడుపుకున్నారన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం అక్కడ కాబట్టి ప్రకృతి సహజంగా అర్థం చేసుకుంటే నూనె నీ జీవనోపాధికి సహాయంగా ఉంటుంది ఆత్మీయంగా ఆలోచిస్తే అది నీకు అభిషేకం లాగా ఉంటుంది అంటే ఆయన నేను అభిషేకిస్తే నీ జీవనోపాధి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అని అర్థం చేసుకోవాలను కాబట్టి రెండవదిగా ద్రాక్షరసం పాత నిబంధన కాలంలో ద్రాక్షరసము మట్టుకు సంబంధించింది కృత నిబంధనకు వస్తే గతి గతించిపోతుంది కృత నిబంధనకు వస్తే ద్రాక్షరసము మన ప్రభు రక్తానికి సాదృశ్యం దాని తర్వాత మంచి ద్రాక్షరసం అందుకే మనం యూహన్సు వార్త మూడోదేళ్ళ చూస్తాం దానికి సంబంధించినది కానా అనే గ్రామంలో ఏసు పెళ్లి మీందుకు ఆహ్వానింపబడిండు తన తల్లి ఉంది శిష్యులు కూడా ఉన్నారు అక్కడ అప్పుడు ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆయన ప్రార్థన చేసి నీళ్ళని ఆశ్రయించినప్పుడు అది మంచి ద్రాక్షరసంగా మారినప్పుడు ద్రాక్షరసం రుచి చూసిన వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఇంతకుముందు నువ్వు జబ్బు ద్రాక్షరసం పోసి ఇప్పుడు మంచి ద్రాక్షరసం పోసినావంట రెండు రకాల ద్రాక్షరసాలు ఉన్నాయి జబ్బుది అంటే పులిసిపోయింది మంచిది బహు తీయగా ఉంటుంది అన్నట్టు తీపి పులుపుగా ఉంటుంది జబ్బుది మట్టుకు మంట ఉంటుంది తాగితే ఎవరైనా దాగిరలేదు నాకు తెలియదు కానీ పులిసిపోయిన ద్రాక్షరసం తాగితే మంట ఉంటుంది గొంతు దాని తర్వాత అది మత్తును కలిగిస్తూ ఉంటుంది కానీ తాజా ద్రాక్ష రసము కొంచెం మంచిది అది దే అది ఆరోగ్యాన్ని కూడా మంచిది అనేసి సైంటిస్టులు చెప్తూ ఉంటారు దాని వలన హార్ట్ అటాక్స్ రావటారు కానీ నీకు ఎక్కడ దొరుకుతుంది తాజా తాజా ద్రాక్షరసం రోడ్డు మీద ఉంటాయి ఫ్రూట్ జ్యూసులు అమ్ముతూ ఉంటారు వాడు నల్ల ద్రాక్ష జ్యూస్ ఏమంటే ఇస్తాడు ఒక ట్వంటీ రూపీస్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తాడు అట్లా చక్కెర ఇస్తాడు చక్కెర లేకుండా ఏమని చెప్పండి ఎప్పుడన్నా తాగండి మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది బాడీ వెయిట్ తగ్గుతుంది డైజెషన్ మంచిగా అవుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతూ ఉంటుంది అది ఆయుష్ పొడిగిస్తుంది అది ద్రాక్షరసం ప్రకృతి సహజంగా అర్థం చేసుకున్నాం అయితే ఆత్మీయంగా ద్రాక్ష రసము దేవుని యొక్క ఆత్మక ఆత్మకి సాదృశ్యంగా ఉంది దాని సత్యానికి సాదృశ్యంగా ఉంది నీళ్ళు ద్రాక్షరసంగా మారాలా అంటే దేవుని వాక్యము సత్యాన్ని నీకు చూపించాలా అంటే ఆ వాక్యంలో ఉన్న సత్యం బయటికి రావాలా దాని విధానం నీళ్లు ద్రాక్షరసంగా మారడం అన్నది అయితే ఇక్కడ ప్రకృతి సహజంగా అర్థం చేసుకొని కూడా ప్రయత్నించాలా పాత కాలంలో ఆయిల్ అంటే చెప్పిన దిందాక ఆ విధరాలకి సాదృశ్యంగా ఉన్నట్లు తన జీవనోపాధికి సాదృశ్యంగా ఉంది కృత నిబంధనకు పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉంది పాత నిబంధన కాలంలో కూడా అభిషేకానికి సాదృశ్యం కానీ అది జీవనోపాధి కూడా సాదృశ్యం కృత నిబంధనకు కూడా అంటే ఒక రీతిగా చెప్పాలంటే పాత నిబంధనైన కృత నిబంధన దానికి సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పాత కాలపు భక్తులైనా కృత కాలపు భక్తులైనా అట్లా జ్ఞాపకం చేస్తుంది వాక్యం అయితే ఆ నాలుగు జీవుల మధ్యలో నుంచి వచ్చిన శబ్దం ఏమని నూనెను ద్రాక్షరసంను పాడు చేయవద్దు ను ఏమైనా బిజినెస్ చేసుకో గోధుమలతో బిజినెస్ చేసుకో ఎవలతో బిజినెస్ చేసుకో కానీ నూనెను ద్రాక్షరసంను మటుకు పాడు చేయవద్దు అంటే ఏంటంటే మీరు చెప్పండి నూనెని ఎట్లా వాళ్ళు కల్తి చేయగలరు ఎట్లా కల్తి చేయగలరు చేయగలరు చేయగలరు ఇప్పుడు ద్రాక్షరసంలో ఇంకేదైనా రసం కలిపచ్చు హైబ్రీడ్ ద్రాక్ష పండ్లతోనే చేయొచ్చు చీప్ కాబట్టి ద్రాక్షరసం ఎక్కువ అము అమ్ము ఎక్కువ తయారు చేయొచ్చు చీప్ క్వాలిటీగా అమ్ముడుపోతే డబ్బులు బాగా వస్తాయి అన్నట్టు ప్రకృతి సహజంగానే మనం చూస్తున్నాం వాటిని కానీ ఒక విషయం మనం చూసుకోండి నూనెలో ఎంతో కల్తీ ఉంటుంది ఉదాహరణకి పామ్ ఆయిల్ ఉంది పామ్ ఆయిల్ ఆ ఈత చెట్ల లాగుంటాయి అవి ఆ చెట్ల నుంచి తీస్తారు ఈ నూనె వాటి విత్తనాల నుంచి అయితే దానికి వాసన ఉండదు టేస్ట్ ఉండదు నూనెకి చాలా చీప్ అన్నట్టు అది కొన్ని టన్నులు టన్నులు పెద్ద పెద్ద డ్రమ్లల్లో వస్తుంది ఇండోనేషియా దేశం నుంచి వస్తుంది ప్రతి దేశానికి వాళ్ళు సప్లై చేస్తారు అంతగా వాళ్ళు పండిస్తారు నూనె పామ్ అయితే పామాయిల్ దేటన కలిపేస్తారు ఎందుకంటే దానికి వాసన ఉండదు టేస్ట్ ఉండదు సో దానికి పలి నూనె అనుకోండి పలి నూనె కాస్ట్లీ ఆ పలి ఈ నూనె కలిపేసిరు అనుకోండి వాడు రేట్ ఎక్కువనే పెట్టుకుంటున్నాడు కానీ కలిపింది మటుకు కల్తీ కాబట్టి దేవుడు ముందుగానే హెచ్చరించి ఇట్లా కానీ వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు కానీ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇది ఒక చిన్న గుంపుకి సాదృశ్యం అభిషేకింపబడి సత్యాన్ని గ్రహించిన గుంపు నూనె అంటే అభిషేకానికి సాదృశ్యం ద్రాక్షరసం అంటే సత్యాన్ని స్వీకరించిన వారికి కాబట్టి అభిషేకింపబడ్డ వారు సత్యాన్ని గ్రహించిన ఎవరు అంటే మిల్కీ సెదక్ క్రమంలో ఉన్నవాళ్ళు మిల్కీ సెదక్ యాజకత్వంలో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఒక వాగ్దానం ఇచ్చింది దేవుడు ఏంటంటే అంటే తేళ్లకి కానీ సర్పానికి కానీ వీళ్ళ మీద అధికారం ఇవ్వలే ఉల్టా వీళ్ళకే అధికారం ఇచ్చింది ఇదిగో తేళ్లను సర్పంలో తేళ్లను తొక్కుటకు నేను అధికారం ఇచ్చింది అన్నాడు మిల్కీ సెదక్ క్రమంలో అధికారం ఉంది కాబట్టి నీకు నీ మీద వాళ్ళకి అధికారం ఇవ్వలే గోధుమల మీద ఎవల మీద అధికారం ఇచ్చిండు కానీ నీ మీద అంటే నూనె మీద ద్రాక్ష రసం మీద వారికి అధికారం ఇవ్వలే ఇదే మనం అర్థం చేసుకోవాలా దేవుడు ఎందుకు ఆ దుష్ట దుష్ట దుష్ట సమూహానికి అధికారం ఇచ్చిండు అంటే ఆయన తీర్పుని నెరవేర్చడానికి కొరకు పాత కాలంలో ఇస్రాంతపదలు తిరుగుబాటుతనం చేసినప్పుడు దేవుని ఆజ్ఞని ఉల్లంఘించినప్పుడు శత్రుని లేపిండు వాడు అన్యుడు వాడు శత్రువు బొమ్మల్ పూజించేవాడు వాణ్ణి లేపిండు తన బిడలని శిక్షించడానికి వరకు దేవుడు ఇది కూడా అంతే ఈ వాక్యం రక్షింపబడ్డ మనము తిరుగుబాటుతనం చేసినప్పుడు వాక్యానికి విరుద్ధంగా జీవించినప్పుడు అవిధేయత చూపించినప్పుడు మనల్ని కూడా శిక్షిస్తాడు కానీ ఒకటే తేడా ఏంటంటే పాత నిబంధన కాలంలో శత్రువుని పంపించి శిక్షించండు ఎవరు శత్రు రాజులను పంపించి శత్రు సైన్యం వచ్చి శిక్షించింది స్వల్పదిని క్రొత్త నిబంధన కాలంలో నీ శత్రువు వాడు ఆత్మీయంగా ఉన్నాడు ఆత్మలో జీవిస్తున్నాడు వాడు చీకటి శక్తులు అవన్నీ దురాత్మ సమూహాలు అవి వాటికి దేవుడు అధికారం ఇచ్చిండి నిన్ను శిక్షించడం కొరకు అవి ఏం చేస్తాయి అవి డైరెక్ట్గా రాలేవు అవి ఆత్మలు కాబట్టి అవేం చేస్తాయి వాటి వాటి అనుచరులు ట్రీసినవా సంతానం వాటి సంతానం లాగున్న ఉన్న మనుషులని వాడుకుంటాయి ఆ మనుషుల ద్వారా నీకు కష్టాలు కలుగుతూ ఉంటాయి ఆ రీతిగా దేవుడు ఆత్మ నుంచి ప్రకృతి సహజంగా మారుస్తూ ఉంటాడు కృత నిబంధన వచ్చేటప్పటికీ ఆత్మలో ఉన్న ఇవన్నీ జీవులు ప్రకృతి సహజంగా మారి వా మనుషుల ద్వారా నీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ మిల్కీ సెదు క్రమంలో ఉన్నవారు ఎవరంటే అభిషేకం పొంది సత్యాన్ని గ్రహించిన వారు వీరి మట్టుకు వాడు ముట్టడానికి వీల్లేదని ఆజ్ఞాపించింది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాడు మనల్ని లేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము కృతజ్ఞత భావంతో దేవునికి వదనాలు అర్పించుకుంటూ ప్రవ్వా నాలుగో గుంపులో నన్ను ఏర్పరచుకుంటే నీకు అన్న కృతజ్ఞత భావం మనకు అవసరం ప్రతిసారి థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి ఎందుకంటే ఈ తీర్పుల కాల తీర్పు ఈ తీర్పుల సమయంలో మన మీద వాటికి అధికారం ఇవ్వలే ఇది నాకు కొంచెం ఆశ్చర్యకరంగా నేను గమనిస్తూ ఉంటాను మంచి మంచి భక్తులని ఎందుకు పట్టింది ఈ రోగం మంచి మంచి భక్తులు ఎందుకు మరణించిండ్రు చాలామంది క్రైస్తవులలో కూడా దీనికి బానిస నేను చూస్తూ ఉంటాను కానీ మనలో మన మధ్యలో ఎవరిని ముట్టలేకపోయింది ఈ రోగం ఎందుకు ముట్టలేకపోయింది అంటే మనం చేసుకున్న గొప్పతనం కాదు అది కేవలం ఆయన కృప ఆయన వాగ్దనం ఈ వాక్యం నెరవేరింది అన్నట్టు నెరవేరుతున్నది చిన్నప్పటి నుంచి నెరవేరుతూ ఉంటుంది కొందరు గురుదాప్యంలోకి వచ్చినాక ఈ గుంపులకు వస్తూ ఉంటారు మరి కొందరు ఎర్లీ డేజ్లోనే వస్తూ ఉంటున్నట్టు కొంతమంది బహు త్వరగానే వచ్చేసి మరి కొంతమంది పది పది పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చినట్టు నేను చూస్తున్నాను వెలికి సమంలో రావడం బహు కష్టం యాజకులకి ఎందుకంటే ఇది ఈ యాజకత్వము ఆశీర్వదించే యాజకత్వం ఎందుకంటే ఆశీర్వదింపబడ్డ వాడే ఇతరులను అన్న విషయాన్ని నేర్పించిందే మెలికిసేది క్రమం అబ్రహాం నాకు బహుమానాలు ఇచ్చినవాడు మెలికిసేదక్ అబ్రహాంకే రొట్టె ద్రాక్షరసం పంచిపెట్టిన వాడు మెలికిసెదక్ ఒక ధనికునికి డబ్బులు ఇచ్చినవాడు ఈయన ఇచ్చినవాడు బాగా అర్థం చేసుకోండి అబ్రహాం తిరిగి తనకి ఇచ్చిండు కరెక్టే కానీ ఫస్ట్ ఈయన ఇచ్చాడు ఆయనకి అది కాబట్టి మనము ఆ దశకి ఆ గుంపులో ఉన్న వాళ్ళమైతే మనం కూడా అట్లనే ఉంటాం కాబట్టి నువ్వే ద్రాక్షరసము అన్న గుంపులో నువ్వు ఉంటేనే కానీ నువ్వు ఈ కాలంలో కాపడబడలేవు అది పాయింట్ నేను చెప్పేది అప్పుడు మీరు అనాల ఏం చేస్తే మేము గుంపులు ఉండగలం ఎట్లా ఈ గుంపులో నేను ఉండగలను ఒకటి చూడండి ఆయన ఆజ్ఞలని ఆయన కట్టలను అన్నిటినీ గైకొని వాటి ప్రకారంగా మీరు జీవిస్తున్నారు పరిశుద్ధంగా జీవిస్తున్నారు రక్షింపబడ్డారు బాప్సం పొందుకున్నారు పరిశుధాత్మాభిషేకం పొందుకున్నారు కృపార్లు అవన్నీ మీలో కరెక్టే మూడు పుటల ప్రార్థనలు చేస్తున్నారు నాలుగు ఐదారు సార్లు ప్రార్థన చేస్తున్నారు రోజుకి వాక్యాన్ని ధ్యానిస్తున్నారు ప్రతి దశలో ఆయనకు అంగీకారం తారా ఆయన ఆగ్ఞలలో ప్రతిదీ మీరు పాటించిందా లేదా అన్ను నీలో స్వార్థము దాని అపేక్ష లేకుండా చూస్తాం మనము ఎఫ్ఎస్ రాసిన పత్రికలు చెప్పబడ్డ వాక్యాలు ముఖ్యంగా గళితులు రాసిన పత్రికలు చెప్పబడ్డ వాక్యాలు అవన్నీ నువ్వు పాటించినావా లేదా శరీర కార్యంలో స్పష్టం అలా ఏందో అవన్నీ నీళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయినాయా లేవా నువ్వు చూసుకోవాలా ఒక్కసారి ఉండి దళితులు రాసిన పత్రిక ఉదాహరణకి దళితులు రాసిన పత్రికలు నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తా చివరి అధ్యాయం ఆరవ అధ్యాయం దళితులు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం కొంచెం నేను చూస్తాను చదువుతంటే మీరు వినండి సహోదరులరా ఒకడు ఏ తప్పిదంలోనైనా నువ్వు చిక్కుకొని వల్లా ఆత్మ సంబంధులైన మీలో ప్రతి తాను శ్రోధింపడదునేమో అని తన విషయమే చూసుకొనిచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు సేవ జీవితంలో కొంతమంది బ్రదర్స్ కానీ కొంత సిస్టర్స్ కానీ తవ్విపోతూ ఉంటారు అయినా కానీ సాత్వికమైన మనసుతో ఉండాలంటే బహుగా తగ్గించుకొని అటువంటి వారిని మంచి దారిలోకి తీసుకొని రాగలవా లేక తిట్టుకుంటా కొట్టుకుంటా అరుసుకుంటూ ఉంటావా అది పాయింట్ అక్కడ దాని తర్వాత ఒకని భారం వలన ఒకడు ఒకని భారం వలన ఒకడు భరించి ఇలా క్రీస్తు ని నియమం పూర్తిగా నెరవేర్చుడి క్రీస్తు నియమంని పూర్తిగా నెరవేర్చే వాళ్ళు మెల్కీసెడ్ ఉంటారు లక్ష నలభై క్రీస్తు నియమంను పూర్తిగా నెరవేర్చాలి మనం అట్లా చేయం కదా ఏదో కొన్నిట్లలో నియమాన్ని నెరవేర్చుకుంటాం కొన్నిట్లలో తురని తృణీకరిస్తూ ఉంటాం ఎవడైనాను వట్టి వాడ ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునేలా తను తానే మోసపరుచుకును కాబట్టి ఇక్కడ మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా అనే విషయానికి జ్ఞాపకం చేస్తుంది తాను చేయి పనిని పరీక్షించి చూసుకొని ఇది ఇది నేను చాలామందికి హెచ్చరిస్తూ ఉంటాను నువ్వు ప్రకృతి సహజంగా ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నా కానీ నువ్వు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా నువ్వు చేయి పనిని పరీక్షించుకొని చూసుకోవాలా అప్పుడు పర్ఫెక్ట్ పని చేస్తావన్నట్టు పరీక్షించమన్నట్టు నువ్వు చేసే ప్రతి పనిని పరీక్షించమంట నేను మా మిస్సెస్కి కూడా అదే చెప్తా ఉంటాను నువ్వు ను వంటలు వండినాక కూర వండినాక నువ్వు అందరికీ వడ్డిస్తూ ఉంటావు కానీ వంట వండుతప్పుడు రుచి చూసినావా ఇది ప్రతి సిస్టర్ జీవితంలో నేను చూస్తాను వివాహం జరిగిన వారి జీవితాలలో వంట వండేస్తారు టక వండేస్తారు వడ్డించేస్తారు తింటున్న వాడిని తెలుస్తారు అట్లా ఏముంది ఏం లేదు అనేది కదా బట్ నేను అనేది ఏంటంటే ఈ వాక్యమే హెచ్చరిస్తుంది నువ్వు వండుతప్పుడే రుచి చూసినావా లేక వంట అయిపోయినాక ఒక్కసారి ఇట్లా చేయి మీద ఒక చుక్కేసుకొని రుచి చూసి చూసినావా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అది వాక్యమే చెప్తుంది ఇది వంటకు సంబంధించిందే కాదు ఏ విషయంలో కూడా నువ్వు చేయు ప్రతి పనిని అక్కడుంది అట్లనే ప్రతి వాడును స్త్రీ కానీ పురుషుడు కానీ తాను చేయు పనిని పరీక్షించి చూసుకునే నేను అట్లనే చేస్తాను ఎన్నిసార్లు మిస్టేక్స్ చేస్తుంటానో సడీ చేసుకోవాలా సడీ చేసుకోవాలి పర్ఫెక్ట్గా సరీ చేసుకోవాలి ఇంకా ప్రింట్ చేయకముందు సరి చేసుకోవాలి నేను అయితే ఎన్ని పనులు చేస్తున్నాను విపరీతంగా పనులు చేసేస్తున్నాను అన్ని ఒక ఒక బుక్ లాగా పెట్టుకుంటారు టేబుల్ మీద ఈరోజు ఏమేమి పనులు చేయాలి అన్ని రాసేసుకుంటాం ఫస్ట్ ఎందుకంటే అవి రాసుకోకపోతే ఏమొస్తుందంటే కంప్యూటర్ ఆన్ చేయగానే అన్ని మర్చిపోతాం అందుకే పాయింట్స్ అన్ని రాసేసుకొని ఇంకా ఒక తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ముగించుకుంటూ వాటిని ఇట్లా కొట్టేస్తూ ఉంటాను అట్లా తయారు అట్లా వర్క్ చేస్తా నేను ప్రతిదీ పేపర్స్ మీద రాసుకుంటాం ఒక బుక్ లాగా పెట్టుకొని ఆ బుక్ల వాటి అన్నిటి రాసేసుకొని అయిపోయే కొద్దీ వాటిని కొట్టేస్తూ ఉంటాం అట్లా ఒక పది పదిహేను ఉంటే రోజుకి పనులు నేను అన్నీ ముగించి అప్పటికే రెండు గంటలకి ఉస్మానియా యూనివర్సిటీలో పనుట అక్కడ పనులు అయిపోయినా అక్కడ అంతమంది ఆఫీషియల్ పనులు చేసుకొని ఇంకా చివరికి ఇంటికి వచ్చిన ఇంకా అలిసిపోయింటాం ఫుల్ అలిసిపోతాం బట్ నేను అనేది తృప్తి ఉంటుంది నేను ఎంతగానో పని చేసిన ఈరోజు ఈ విధానాలు నేర్చుకోకపోతే తర్వాత చూడండి ఐదవ వస్త్రంలో ప్రతి తన బరువు తానే భరించుకునే వాళ్ళని కదా ఇది పాయింట్ ప్రతి వాడు ముఖ్యంగా చెప్తా ఉంటాను ఈ వాక్యం ఎప్పుడన్నా వాడు బరువులాగా ఉన్నప్పుడు చదువుకొని ఉద్యోగాన్ని పోనప్పుడు లేక సరిగా చదువుకోకపోతే కూడా వాడికి ఈ విషయాలు ఈ వాక్యం ప్రకారంగా నువ్వు చేయగలిగితే నువ్వు ఆశ్రంపబడతావు లేకుంటే ఎట్లా వస్తుంది ఆశ్రదం అని చెప్తాను ప్రతి వాడు తన వాడును తన బరువు తానే భరించుకునే కదా వాక్య వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములు అన్నిట్లో భాగం ఇవ్వాలని సరే ఇది కానుకకు సంబంధించింది అది మనం ఇప్పుడు ధ్యానించవద్దు అవసరం లేదు మరికొన్ని చోటు అక్కడ తొమ్మిదవ వచనం మనము మేలు చీట ఎందు విసుక ఎందుము ఎవరికైనా మేలు చేయాలి ఎవరికి అన్యాయం మనం మన లైఫ్ అది మెలికిస్తే క్రమమైంది ఎప్పుడు మేలు అందులో విసుగద్దన్నట్టుంది మనం అలయకయో మేలు చేసితే మేని తగిన కాలమందు మందు పంట కోస్తాం నువ్వు చేస్తే నీకు పంట వస్తుంది అంటున్నాడు అలసిపోకుండా మేలు చేయాలంట మనం ఇవి కొంచెం కష్టమే కానీ చేస్తాం ఇప్పుడు అన్యులు ఎందుకు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలని చెప్ నువ్వు వాటికి ఏం మేలు నీ గురించి ఎందుకు సాక్ష్యం ఇస్తాను చెప్ పదో వర్షంలో అదే చూస్తున్నాం కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను కొందరనే కాదు అందరనుంది అక్కడ అందరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలంటే దేవుడి గురించి మాట్లాడుతుంది ఇక్కడ అందరి అంటే అన్యులు ఉంటారు అందులో విశేషంగా అంటే స్పెషల్గా విశ్వాస గృహం అంటే రక్షింపబడ్డ వారి సమూహం విశ్వాస గృహం విశ్వాస గృహమునకు చేరిన వారి మేలు చేయడం మనం మేలు చేయాలంట ప్రతి ఒక్కరికి ఆయననే రాసిండు గలకిలు రాసిన పత్రిక అని పదకొండవ వచనంలో మాట్లాడుతున్న తర్వాత దేని విషయంలో మనము అతిశయించాము సెలవు విషయంలో అతిశయిస్తామని చెప్తున్నాడు అక్కడ పన్నెండో వచనంలో పదమూడవ వచనంలో నాలుగో వచనంలో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ అధ్యాయం అంతా మిల్కీ సిద్ధగ క్రమము ఎట్లా ఉంటుందన్న విషయాలనే నేర్పిస్తుంది మనకి మనం ఏ రీతిగా మేలు చేయాలా విసుగక అలయక ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం దాని తర్వాత అందరి ఎడల సమయం దొరికిన కొలది అంటే కొంచెమే ఉంటుంది సమయం కరెక్ట్ ఉద్యోగం చేసుకుంటే టైం ఉద్యోగానికి తక్కిన టైం ఏం చేస్తావు టీవీ ముందు కూర్చుంటే ఫినిష్డ్ ఇంకో ఛానల్స్ తిప్పుకుంటా కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి విశేషంగా దేవుని బిడలెడలా మేలు చేయాల అది మన సేవా విధానం కదా గొప్ప జనానికి మనము ఆదరణకరంగా ఉండాలంటే మటుకు ఇది తప్పదన్న విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం అది కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వెళ్ళిపోతున్నాం మనము ఏడవ వచనానికి పోతున్నాం సిద్ధపడుతున్నాం ఏడవ వచనం కష్టపడికి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా కాబట్టి ద్రాక్షరసము నూనె విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడింది కాబట్టి మనం కృతజ్ఞత భావంతో మన మన వ్యక్తిగత గుర్తింపుని ఎట్లా కాపాడుకోవాలా అన్న విషయం ఇందాక నేను చూపించిన గలతులు రాసిన పత్రికలో ప్రతి విషయంలో మనం ఎట్లా ఉండాలన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం అలసిపోకుండా ప్రతి దశలో మనం మనం జాగ్రత్తగా ఆయనకు అంగీకారంగా జీవించాలి ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరంటే చూడండి అది ఎన్నిసార్లు నేను మీకు హెచ్చరించిన ప్రభు తనంత తానే మనకి సమర్పించుకున్నాడు మళ్ళీ మనం ఏం సమర్పించుకుంటున్నామో కాబట్టి ఆయనకు అంగీకారంగా ఎట్లా ఉంటాం చెప్పండి విషయాల్లో చూస్తాం ఆ విషయాన్ని మనం ఆయనకు అంగీకారంగా ఎట్లా ఉండాలన్న విషయాన్ని అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏడవ వచనం చూడండి ప్రకటన గ్రంథము ఏడవ ఐదవ అధ్యాయము ఏడవ వచనం ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటేని అది నేను మీకు సాయంత్రాన్ని చెప్పిస్తాను ధాన్యల గ్రంథము ఇప్పుడు మటుకు ఇక్కడే ఉంటాం మనం ఏడవ వచన ఏడవ వచనానికి సంబంధించిన వాక్యం సాయంత్రము వీలైతే నేను ధాన్య గ్రంథంలోని నాలుగవ జీవికి ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్టు నాలుగవ జీవి వింత రకమైన జీవి కాబట్టి చూడండి ఒకసారి ఏడవ వచనం ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము ఒక గుర్రం కనబడను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు కాబట్టి ఇప్పుడు చూడండి నాలుగవ గుర్రం ఇది కూడా ఆ రీతికి అర్థం చేసుకోవాలంటే కాబట్టి నాలుగవ గుర్రం ఏ రంగు ఉందంటే పాండూర వర్ణం పాండూరం అంటే యాక్చువల్గా బ్లూ ఉంటుంది పాండూరం అంటే బ్లూ కలర్ అంటారు కానీ ఇంగ్లీష్లో అట్లా లేదు పేల్ హార్స్ అని ఉంది పేల్ పిఏఎల్ఈ పేల్ అంటే కమిలిపోయినట్టు లేక ఓ రకమైన సిమెంట్ కలరు లేక మిలిటరీ కలరు కలిస్తే ఎట్లుంటుంది మిల్టరీ కలరు సిమెంట్ కలరు బ్లూ కలరు గ్రీన్ కలర్ కలిస్తే ఎట్లుంటుంది దాన్ని పేల్ హార్స్ అంటారు అంటే ఏంటంటే వింత రకమైన రంగు ఈ రంగు గల అసలు అట్లాంటి గుర్రాలు ఉండవు కానీ ఆయన దర్శనంలో చూడగలుగుతున్నాడు యోహాను భక్తుడు తర్వాత దాని మీద ఇప్పుడు కూర్చున్నాడు ఈ విషయం నేను మీకు ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను గుర్రాలు సాధారణంగా తేలని సాదృశ్య తేళ్లకు సాదృశ్యం కానీ వాటి మీద కూర్చున్న వాడు సర్పాలకు సాదృశ్యంగా ఉంటారు ఓ రీతిగా చెప్పాలంటే ఒక దశలో కానీ మనం మొదటి గుర్రం సంబంధించిన విషయం ధ్యానించినప్పుడు మన ప్రభుకి సాదృశ్యం మనకి సాదృశ్యం అని నేను మీకు చూపిస్తున్నా కానీ ఇక్కడికి వచ్చినప్పటికే ఏమవుతుందంటే ఈ దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు సునాయసంగం మృత్యువు అనగానే దానికి సైతానికి అధికారం ఇచ్చింది దేవుడు ఇక్కడ అది మనం చూస్తాం మరణం మీద వానికి అధికారం ఇచ్చింది దేవుడు ఎందుకంటే అక్కడ కింద రాయబడింది పాతల లోకము వాణిని వెంబడించను చెప్పండి అంటే లోకం అంటే ఎవరు చెప్పండి చనిపోయిన వాళ్ళు మరణించిన వాళ్ళు చీకట్లో జీవించే వాళ్ళు శాశ్వతంగా నరకంలో ఉండేవాళ్ళు ఆ దురాత్మలు ఆ గుంపులు వాళ్ళు వెంబడిస్తారు అంటే నశించిపోయిన వాళ్ళే వీతని వెంబడిస్తారు రక్షణ అనుభవం లేని వారు వీళ్ళని వెంబడిస్తారు దాని వీడికి అధికారం ఉంది మృత్యు మీద మనము ఆరవ బూరకు సంబంధించిన బోధలు చూస్తున్నాం ఇవన్నీ ఇక్కడ నాలుగవది అక్కడ ఆరవది అట్లా కంపేర్ చేసుకోవాలని చెప్పినాం మీకు మొదటి నుంచి అది నేను ఎప్పుడన్నా ఒకరోజు ఓపికత కేవలం ఆ కంపారిజన్స్ చూపిస్తా కూడా మీ వల్ల కాకపోతే అయితే ఆయన ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వలనను కరు వలనను అని చెప్తుంది కదా ఇంగ్లీష్లో చదువుతాను ఎనిమిదో వచ్చినం ఖడ్గము కరువు మరణం దాని తర్వాత మృగములు మీరు చదువుతుందా తెలుగులో ఖడ్గము కరువు మరణము దాని తర్వాత భూ జంతువులు అనుందా ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము ఎనిమిదవ భూమిలో నుండి క్రూర క్రూరంది కరెక్ట్ బీస్ ఆఫ్ ది అర్త్ అని ఉంది ఇంగ్లీష్ లో కాబట్టి వీటికి అధికారం ఇచ్చిండు ఈ గుర్రం మీద కూర్చిన వాడికి ఏం అధికారం ఇచ్చిండు చంపడానికి దేట్లా ఎట్లా చంపడానికి చూడండి ఎట్లా చనిపోతారు అనేది ఒక్కొక్క దశలో మనుషులు కత్తి వాత కూలడం ఒకటి ఆకలికి మరణిస్తారు మరణంతో వాళ్ళని చంపుతాడు అంటున్నాడు అంటే ఏదో రకరకాల రోగాలు పెడతాడు మనకు తెలియదు దాని క్రూర మృగాలు కూడా వాళ్ళని చంపుతాయి అంటే ఒకటి తప్పించుకుంటే ఇంకొక దాం దా చంపిస్తాడు తప్పించుకుంటే మరొకటి అది కూడా తప్పించుకుంటే చివరికి క్రూర మృగాలు కాబట్టి వీటిని నువ్వు ఏ రీతిగా అర్థం చేసుకుంటావు నిజంగా క్రూర మృగాలు సింహాలు చిరుతపులు వచ్చి చీల్ చేస్తావు వీళ్ళని కాదు ఇవన్నీ ఆత్మీయమైన మృగాలు ఇవన్నీ కాబట్టి బహు తెలివిగలదు కుయక్తి ఏది చెప్పండి సర్పం కదా కాబట్టి బీస్ ఆఫ్ ది అర్త్ సర్పాలకు సాదృశ్యం ఎందుకంటే సర్పానికే దేవుడు అధికారం ఇచ్చిండు మరణ మీద ఈ వాక్యం ప్రకారంగా మనం అది ఎప్పుడు చూస్తాము మీకు మీకు తెలిసి వాక్యాలు ఇరవై ఒకటవ అధ్యాయంలో సర్పాల చేత ఎంతమంది మరణించినట్టు మనం అక్కడ చూస్తాం పాత కాలపు పుస్తకంలో సంఖ్యాకాండం చూడండి సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఆరవ వర్చనం అందుకు యహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపేను తాప తాపకరమైన సర్పములను పంపాడు ఎవరు పంపించరు తండ్రి పంప చూడండి దేవుడే పంపించండి సర్పాన్ని అంటే సర్పము దేవుని చేతిలో ఒక పనిముట్టలాగా వాడబడుతుంది అది ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలా అది ఎప్పటికైనా ఒకటే విధానం ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప దేవుడు అవి వినాల్సిందే సైతాన్ కూడా వినాల్సిందే చాలామంది ఏమంటారు తెలుసా ఈ లోకం ఇట్లా ఎందుకు తరైంది బ్రదర్ సైతాన్ వలన బ్రదర్ అంటారు అంటారా లేదా ఖచ్చితంగా మీరు కూడా అది ఈ లోకంలో ఎందుకు బ్రదర్ అంతా ఏమంటే ఇది వాన అధికారంలో ఉంది కదా బ్రదర్ అందుకు వాడిట్లా చేస్తుండే బ్రదర్ అంటారు అయితే నేను ఇమ్మడిట్లో చెప్తాను ఏంటంటే వాడికి ఓడిచ్చిండే అధికారం నువ్వు ఇచ్చినావు కదా మనిషివి మనిషి పాపం చేసి ఈ లోకంని మొత్తం తారుమారు చేసిండు ఈ సృష్టి ఎందుకు తారుమారైందంటే ఆదామ వాళ్ళు చేయడం వల్ల అంటే మనిషి చేయడం వల్ల మనిషి ఈ లోకాన్ని తారుమారు చేసి వల్ల జరిగింది ప్రజలంటే అది ఎంత కరెక్ట్ నేను సైతాన్ని సమర్థిస్తలేను వాడు కూడా మనలాగానే ఒక సాధనంలాగా వాడబడుతుందన్న విషయాన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను అక్కడ అదే ఆరోపణలు అదే చూస్తున్నాం అందుకు యహో ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపాను పంపాల్సింది దేవుడే ఏదైనా ఈ లోకం ఎందుకంటే చాలామంది ఈరోజు ఆ ఇందాక చూసినాం అన్యాయపు త్రాసు నల్లని గుర్రం తేలక సాదృశ్యం ఈరోజు బిజినెస్లన్నీ తేలక సాదృశ్యంగా ఉన్నాయి మనుషులను దోచుకుంటున్నాయి ఈరోజు ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైం నుంచి పోయిన నుంచి బహుగా దోచుకున్నాయి మనుషులను అసలు ఏ గవర్నమెంట్స్లో కూడా పైసలు లేవు ఆంధ్ర గవర్నమెంట్లో తెలంగాణ గవర్నమెంట్లో కూడా పైసలు కానీ ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యము ఆల్కహాల్ నుంచి విపరీతంగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏదో మేనేజ్ చేస్తున్నాడు ఏ రోజు అషో ఆ రోజు ఇప్పుడు అది కూడా సరిపోతలేదు అందుకని ఏం చేసిందంటే భూమి రిజిస్ట్రేషన్లో ఫీజులన్నీ పెంచేసిండ్రు డబ్బులు చేసేసిండు రేట్స్ కాబట్టి అక్కడి నుంచి ఫుల్ డబ్బులు వస్తాయనుకుంటున్నాడు కానీ ఒక్కసారి అంతగా డబ్బులు కట్టాలంటే మనుషులు ఎంతకుముందు ఆలోచిస్తూ ఉంటారు ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ వలన కాబట్టి ఎకానమీ ఆర్థిక స్థితి అంతా పతనమయ్యే టైంకి మనం సిద్ధమవుతున్నాం అది ఎన్నో సంవత్సరాల నుంచి మనకు చూపిస్తున్నాడు దేవుడు టోటల్ ఎకనామిక్ ఫెయిల్యూర్ అంటాం దాన్ని దానికి మనం సిద్ధమవుతున్నాం కానీ వీళ్ళంతా మోసగిస్తారు ఆల్రెడీ మన ఎకనామి పతనం అయిపోయింది పెట్రోల్ ఖరీదు వేరిపోయినట్టు మనం చూస్తున్నాము కూరగాయల ఖరీదులు వేరిపోయినాయి ప్రతిదీ పేరిపోయినాయి కాబట్టి మనము ఎక్కడ పడితే అక్కడ కొనడానికి వీలలేదే నిజంగా ఈ కాలంలో బ్రతకాలంటే దేవుడు జ్ఞానం ప్రకారంగా ఎక్కడ చీప్గా దొరుకుతాయి వస్తువులు అక్కడ పోయి కొనుక్కోవాలా ఓకే ఒక మూడు నాలుగు కుటుంబాలు ఉన్నాయనుకోండి ఆ మూడు నాలుగు కుటుంబాలు ఏం చేయాలంటే గౌలిగూడకు పోవాలా లేక అఫ్జల్ గంజ్కి యాభై కిలోల సంచి కొనేస్తాడు కొనేసి నాకు ఇరవై తీస్తాడు ఆయన ఒక ఇరవై పెట్టుకుంటాడు ఎందుకంటే మినిమం యాభై అట్లనే తగ్గిన వస్తువులు కూడా చాలా చీప్ ఉంటాయి అక్కడ అలా ఏం చేస్తారు ఆయన కార్ తీసుకొని పోతాడు కార్ తీసుకుపోయి అన్ని సంచులు వెనకాల వేసుకుంటాడు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి కుటుంబాలన్నీ పనిచేసుకుంటాయి అట్లా బర్కత్తు ఉంటుంది అన్నట్టు అంటే నీకు డబ్బు సేవ్ అవుతుంది ఆ డబ్బు సేవ్ అయినప్పుడు కష్టాల కాలంలో అది నీకు సహాయంగా ఉంటుంది అన్నట్టు లేకపోతే నువ్వు ఇక్కడ కొన్నట్టే నూట ఇరవై రూపాయలు పెట్టే కొంటావు అంటే నీకు ముప్పై అట్లా నువ్వు ఆలోచిస్తే కానీ ఈ కాలంలో మనం బ్రతకలేం కర్రైస్త జీవితంలో ప్రభు ఇస్తుండూ కరెక్టే నేను అనేది ప్రభు ఇస్తున్నసి నేను ఏమంటాం దాని పదమంది విచ్చలివిడిగా ఖర్చు పెట్టలేం కదా చాలా ఇంపార్టెంట్ సేవింగ్స్ ఇంకొంచెం కాలంకి కష్టమే హైదరాబాద్లో ఇల్లు అనుకోవడం అసాధ్యమైపోతుంది ఒకప్పుడు అట్లీస్ట్ హైదరాబాద్ చుట్టూ అవకాశం ఉండే ఇప్పుడు అది కూడా ఉండకపోతుంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఒక ముందు ఒక స్టెప్ తీసుకుంటే దేవుడు సహాయకుండా ఎందుకంటే ప్రతి ఆయననే మనకు ఇచ్చేవాడు కాబట్టి ఒక స్టెప్పు నువ్వు తీసుకోకుండా దేవా దేవా దేవా అంటే ఇవ్వడైనా విశ్వాసంతో ముందుకు పోయి చేసుకోవాలి కాబట్టి చూడండి ఆరో వచ్చినాం అందుకు యహోవ ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపాడు చెప్పండి తాపం అంటే ఏంది వరకు పదం తాపం అంటే ఏం చెప్పండి తాపం అంటే అగ్ని మంట తాపము అంటే మంట కదా తాపకరములైన సర్పములను పంపెను ఫయరీ సర్పెంట్స్ అని ఉంది అంటే అది మంటను కక్కుతున్నాయంట ఈ సర్పాలు అంటే ఘట సర్పానికి సాదృశ్యం కళ ఈ సర్పాలు సర్పాలు మంట కక్కుతాయా కాబట్టి ఇప్పుడు చేసుకోండి తాపము అంటే తేళ్లకు సాదృశ్యం దాని సర్పములు ఎప్పుడు ఈ సర్పాలు ఏం చేస్తాయంటే తేలని ముందు పంపిస్తాయి దాని తర్వాత ఇవి వాటి వెనకొస్తాయి అందుకే ఐదవ బూరకు సంబంధించిన బోధలో తేలకు సంబంధించింది ఆరవ బూర సర్పములకు సంబంధించిన మీకు చూపించిన గతంలో వాటిని గుర్తించాలా వాటి క్రియలు గుర్తించాలా భవిష్యత్తులో అవి అట్లా అని దేవుడు అక్కడ చూపించింది మనకి మనం ఏం చేస్తామంటే వీటిని నేర్చుకొని గొప్ప జనానికి ఇవన్నీ నేర్పాలా ఇగో ఇట్లా ఉండబోతుంది భవిష్యత్తులో మీరు జాగ్రత్త పడండి అనేసి ఎప్పుడన్నా మీరు మన్ మనసు మార్చుకోకపోతే వాటి శ్రమల కాలంలో నువ్వు మీరు కఠినంగా చిక్కబడతారు వాడు నేను మరణాలకు అప్పగిస్తాడు అన్న విషయాన్ని నువ్వు వాళ్ళకు అవి ప్రజలను కరువగా ఇస్రాయేళ్లలో అనేకులు చనిపోయి చాలా మంది అది కొరిద్దలు రాసిన మొదటి పత్రిక పది పదకొండు అనుకుంటా పౌలు వాటిని మనకు చూపిస్తూ ఉంటాడు పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయంలో చూపిస్తారు దాని గురించి ఎంతమంది అనేది లెక్క ఉంది అక్కడ ఇక్కడ అయితే అనేకులు చనిపోయి ఉంది కానీ అక్కడ లెక్కలు ఉన్నాయి పౌలుక ఆ విషయాలు కాబట్టి ఇది మరణానికి సంబంధించింది కాబట్టి ఇక్కడి నుంచి మనం చూస్తున్న విధానం ఏంటంటే మీరు చూస్తారు ఇప్పుడు నేను దాన్ని చూపించబోతుంది త్వరలో వాక్యాన్ని ఇంకొక ట్వంటీ మినిట్స్లో నేను ముగిస్తాను ఈ మృగము లేక ఈ గుర్రం రెండింటిని అర్థం చేసుకుందాం మనము ఈ గుర్రము ఏ రీతిగా ఉందంటే చూడండి ఏడవ వచ్చంలో ఎనిమిదవ చంలో పాండూర వర్ణము గల ఒక గుర్రం పాండూర వర్ణం ఎందుకు దాన్ని సూచిస్తుంది అన్నప్పుడు ఒక రకంగా గ్రీన్ కలరు ఒక రకంగా యాష్ కలరు లేక సిమెంట్ కలరు ఇంకో రకంగా బ్లాక్ కలరు ఇంకో రకంగా తెలుపు కలర్ అన్నీ మిక్స్డ్ ఉంటాయన్నట్టు గీతలు ఉండడం కలిస్తే ఒక రంగు వస్తున్నట్టు ఉదాహరణకి ఎరుపు నలుపు తెలుపు కలిస్తే వచ్చేది పాండురం ఓ రీతికి చెప్పాలంటే అంటే అన్ని మిక్స్డ్ అయిపోయిన కలర్ అన్నట్టు ఇది ఇది వింతరకమైన గుర్రం అన్నట్టు అదే రీతిగా ధాన్యాలు నాలుగవ ధ్యానాలను కూడా చూస్తాం అది వింతరకమైన మృగం అది నేను రాత్రి చూపిస్తాను మీకు సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది అర్థం చేసుకొని నాలుగవ గుర్రానికి సంబంధించిన విషయాలు అర్థం చేసుకొని అక్కడ నాలుగవ మృగానికి సంబంధించిన అర్థం చేసుకుంటే మీ అతిమీయమైన దైవికమైన జ్ఞానం పర్ఫెక్ట్గా తయారవుతుంది అన్నట్టు అప్పుడు ఎవరు ప్రశ్నలు వేసినా మీరు సున్యాసంగా చెప్పగలరా వాళ్ళకి జవాబులు కాబట్టి పాతల లోకం వెంబడిస్తుంది అంటే ఇది పాపపూరితమైన జీవన విధానం ఇది పాపుల స సర్ప సంతానము వీళ్ళని ఉంటుందన్నట్టు ఎందుకంటే వాటి సర్పానికి సాదృశ్యం కాబట్టి వాడిని వెంబడించే వాళ్ళందరూ సర్ప సంతానం అందులో ఎంతోమంది దురాత్మలు ఉంటాయి అంధకర సమూహాలు ఉంటాయి ఆకాశ సమూహాలు ఉంటాయి అందులో అవి వెంబడిస్తే వీళ్ళని ఇంకా బట్టి అప్పుడే దేవుడు అవకాశం ఇచ్చిండి ఆ రోజు తాళం తెరిసినట్టు నేను చూపించిన అరవ బూర ఊదినప్పుడు పాతలలో తాళం వాడికి ఇవ్వబడిందండి వాడు తాళం తెరిస్తున్న దాని నుంచి అన్నీ పొగరూపకంగా మనం చూస్తాం అవన్నీ భవిష్యత్తులో చూస్తాం మరోసారి కానీ ఈసారి నేను డీటెయిల్గా చూపించాను స్పీడ్కి వెళ్ళిపోతాను ఎందుకంటే ఓపికతోని చదవాల్సి వినాల్సిన వాళ్ళు ఆ బూరల తీర్పు రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు దీర్ఘంగా ఉంటాయి కాబట్టి కానీ ఇక్కడ మటుకు ఒకటే విషయం నేను జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే ఇది బహు వింత రకమైన గుర్రము దాని తర్వాత దానికి అధికారం ఇచ్చిండు దాని మీద కూర్చున్న వాడికి వాడి పేరు మృతృ మృత్యు అని ఉంది పాతల్లోక మనం మరణించే వాళ్ళందరూ అక్కడ పాపంలో మరణించిన వాళ్ళు వీళ్ళందరూ ఖడ్గం వలన మరణం వలనను దాని భూమి నోరు వచ్చే క్రూర మృగముల వలన వీళ్ళకి అధికారం వీళ్ళని చంపడానికి ఇచ్చండి అంటే ఎట్లా తప్పించుకోలేరు అన్న విషయానికి అర్థం చేస్తాడు అది మన సేవా విధానం వీళ్ళు ఎట్లన్నా మరణిస్తారు కాబట్టి వీళ్ళను మనం ప్రభుత్వం నడిపించాలా సత్యంలోకి వచ్చేటట్లు ఇటువంటి లోకాత్తమైన జీవితానికి బయటకు వచ్చేటట్టు సమర్థించుకొని ఈ లోకంతో సమర్థించుకొని జీవించే వాళ్ళు వీళ్ళందరూ అటువంటి వాళ్ళందరూ బయటికి రావాలా అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం అదే ఎనిమిదవ వర్షంలో కాబట్టి ఆరవ జీవి సంబంధించిన విషయాలు ఎట్లా ఉంటాయంటే సారీ నాలుగవ జీవి నాలుగవ జీవి గురించి మాట్లాడేటప్పుడు ఏడవ అష్టం నుంచి ఇంకా నాలుగవ జీవి చెప్పుట వింటిని కాబట్టి ఇంకా నాలుగవ జీవి చెప్పిన విషయాలన్నీ ఇక్కడ మీరు చూస్తా ఉంటున్నట్టు నాలుగవ జీవి తర్వాత ఏం జరిగిందంటే నాలుగవ ముద్ర విప్పినాంక జరిగింది కాబట్టి ఐదవ ముద్ర ఆరవ ముద్ర అన్నీ మనం అక్కడి నుంచే చూస్తాం అంటే నాలుగవ జీవి చెప్పినాంక నాలుగవ ముద్ర విప్పబడినాక కంటిన్యూస్గా ఐదవ ముద్ర కూడా విప్పబడింది ఆరో ముద్ర కూడా విప్పడినట్టు మనం చూస్తున్నాం అది ఇక్కడ చూడండి తొమ్మిదవ వర్షంలో ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని ఈ వహన్ భక్తులు కాబట్టి దీనికి సంబంధించిన నేను చాలాసార్లు మీకు చూపించిన ఇది ఎంత ముఖ్యమైన వాక్యం అనేది ఇది నేను చూపించేసి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను ఆయుధవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందన్నప్పుడు దేవుని వాక్యం నిమిత్తం అంటే రెండు వేల సంవత్సరం నుంచి విషయం దేవుని వాక్యం నిమిత్తం అంటే సువార్తికులు వీళ్ళందరూ సువార్త ప్రకటించేవాళ్ళు తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం ఎక్కడిస్తాను సాక్ష్యం చెప్పండి ఈరోజు అంటే చర్చలల్లా సాక్ష్యాలు ఇస్తున్నారు కానీ అప్పట్లో ఎక్కడిచ్చేట కోట్లల్లా పావుల విషయంలో మనం చూస్తాం పేతుల విషయంలో మనం చూస్తాం పోలీస్ స్టేషన్స్లల్లా అట్లా రకరకాల ప్రాంతాలలో వాళ్ళు సాక్షులు ఇచ్చింది ఆ రోజులలో ఇది ఏంది నువ్వు చెప్పే బోధ ఏంది అంటే దాని గురించి సాక్ష్యం ఇచ్చిండి పౌలు గమలియల దగ్గర ఇచ్చినట్టు మనం చూస్తాము దాని తర్వాత దగ్గర ఇచ్చినట్టు చూస్తాం మనం ఫేస్ దగ్గర ఇచ్చినట్టు చూస్తాం మనం అప్పుస్ల కరంలో కాబట్టి రాజుల ఎదుట న్యాయాధిపతుల ఎదుట సాక్ష్యం ఇచ్చినట్టు మనం చూస్తాం అయినా గాని ఆ సాక్ష్యం నిమిత్తము వధింపబడ్డ వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితుంది మీరు చెప్పండి ఇవి ఆత్మలు అంటున్నాడు కానీ వధింపబడ్డ వారు ఎట్లా సాధ్యం ఎవరు అర్థం చేసుకోవాలరు దీన్ని దేవుని బిడ్డలు వధింపబడ్డరు కానీ వారి ఆత్మలు కనిపిస్తున్నాయి అక్కడ యోహన్ భక్తునికి ఎట్లా అర్థమైండలా అంటే వారు ఇది ఇదొక ఒక రకమైన సీన్ లాగా ఒక సినిమాలో చూసినట్లయినా చూస్తున్నాడు ఆయన కండ్ల ముందు వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు వారిని వీళ్ళు చంపుతున్నారు వీళ్ళు చంపిబడినాక వీరి ఆత్మలు అక్కడికి వచ్చినాయి అట్లా బలిపీఠం క్రింద వారి ఆత్మలను చూస్తున్నాడు కాబట్టి ప్రతి అర్థం చేసుకుంటాను ఇది ఒక సిస్టమాటిక్గా జరుగుతూ వీళ్ళందరూ వాక్యం చెప్తా ఉన్నారు ఇంకో దిక్కు సాక్ష్యమిస్తూ ఉన్నారు ఇంకో దిక్కు చనిపోతున్నారు చంప చంపబడుతున్నారు ఇంకో దిక్కు వారి ఆత్మలు బలిపీఠం క్రింద కనిపిస్తున్నాయి అంటే బలిపీఠం దేనికి సంబంధించింది మనకు తెలుసు బలిపీఠము దేవునికి సమర్పించబడే స్థలం అది కదా ఆ రోజు పాత నిబంధన కాలంలో బలిపీఠం మీద బలి పశువుని కాబట్టి బలిపీఠం ప్రభు మన ప్రభుకే సాదృశ్యం కాబట్టి ఈ ఆత్మలన్నీ బలిపీఠం క్రిందినయి ఓ రీతిగా ఇంకో ఈ మనం చూస్తే ఇది దొంగ బలిపీఠం కూడా అంటు అంటారు కానీ బలిపీఠం క్రిందేందుకుంటే దేవుని బిడల ఆత్మలు వీళ్ళందరూ గొప్ప జనమని నేను ఎన్నిసార్లు చెప్పించిన మీకు గతంలో వీళ్ళు ఇచ్చిన నిమిత్తం బధింపబడ్డారు అయితే ఈ ఆత్మలు దేవుని సన్నిధిలో ఘోషిస్తున్నాయి అది పదవశాన్ని మనం అందిస్తున్నాం వాళ్ళు ఎట్లా ఘోషిస్తారో చూడండి వారు నాద సత్యస్వరూపి దేవుని సంభాషిస్తారు అంటే ఏ శ్లోత మాట్లాడుతున్నారు వీళ్ళు సత్యస్వరూపి ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవం అన్నాడు కాబట్టి దాని తర్వాత ఆయననే పరిశుద్ధుడు కాబట్టి వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాకా తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూ నివాసులకు ప్రతిదన చేక ఇందువు అని బిగ్గరగా కేకలు వేసిరి అదొక దర్శనం అంతే వీళ్ళు దివరాత్రులను అరుస్తా ఉన్నారు కానీ అక్కడ ఒక దర్శనంలో మటుకు నాకు కనిపించింది దాని తర్వాత కనిపించలే వాళ్ళు దాని తర్వాత అరవ అరవలేదు అక్కడికి ఆపేసిరు వాళ్ళ అరుపులు వాళ్ళకి తెలుసు వారు అనవసరంగా చనిపోయినారు ఈ లోకంలో వదిలితేపడ్డ గొర్రపిల్లలాగా బలి అర్పించబడ్డారు వీళ్ళు ఎందుకు చనిపోయారంటే నేను మీకు ఎన్నిసార్లు చెప్పించినాను సగం సత్యం సగం అబద్ధంలో ఉండేవాడు సంపూర్ణ సత్యంగా మారాలంటే మరణించక తప్పదని ఎందుకంటే ఏశ్వర ఒకేసారి మన పాపుల నిమిత్తమే చనిపోయిన తిరిగి తిరిగి చనిపోడు నువ్వు రక్షింపబడి నీ నీ పిలుపును నీ ఏర్పాటు నిశ్చయం చేసుకోకపోతే నేను నీ స్తోత్రం ప్రాభ పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి వందాలేసయ్య అబ్రహాంశాక యాకల గొప్ప దేవ కృపమయడానికి వందాలేసయ్య నా తండ్రి నా దేవ ఈ ఘర్షణ కాలం కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్నారు నైనా దివారా తుమ్ములకు ఆచి ఇక నూతన దినానికి నూతన కృపను మాకు అనుగరించిన మీ కృప లేని మీ కృప లేని బ్రతకలేం ప్రభా నైనా ఈస్తు ప్రాభ మీ కృపను మాకు అనుగరించిన నైనా మమ్మల్ని సజీలుగా తండ్రి నీకు వంద నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు స్తోతలు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునక హలలుయ యుగ మధ్య కాలే సమయంలో ప్రవ్వ మీరు ఎన్నో విషయాలు ప్రవ్వ మీరు మాతో మాట్లాడిన ప్రవ్వ యుగ సమాప్తిలో ఏం జరుగుతుందో ప్రవ్వ ఐదవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు మీరు మరోసారి మాకు జ్ఞాపకం చేస్తున్నారు నేను పాండురవర్ణం గల ఒక గుర్రం మీద ఒక మృత్యు అనేది ప్రాభ బయలుదేరింది ప్రభా అది ఎంత భయంకరంగా మనుషులను చంపుతుందో ప్రాభ మీరు చూపిస్తున్నారు అక్కడ కాబట్టి ప్రభావ ఇవన్నీ ఆత్మీయమైన విధానాల ప్రభావ మనుషులు అర్థం చేసుకునే స్థితులు ఉంటుండేగా ప్రభావ గొప్ప జన మేము ఏ రీతిగా వాటిని మేము దైవికమైన జ్ఞానంలో మేము ఇంకా అభివృద్ధి పొందే బిడలుగా మమ్మల్ని దయచీమం ఇది ఆత్మీయమైన జీవితం కానీ ప్రభ శరీరీరకంగా ఉన్న వాళ్ళకి అర్థం కావు ప్రభావ ఈ వాక్యాలు కానీ ప్రభావ మీ కృప వల్ల మాకు అనుగరించా నీకు అందాలి ఎందుకు అనుగరించారంటే ప్రభా అనేకులు ప్రకటించాలా గొప్ప జనం అంతా ప్రభావ మీ ఎందుకంటే తాపకరమైన తేళ్లు ప్రభ ఆ డ్రాగన్ స్వీట్స్ ప్రవ ఆ దయ్యాల ప్రభ మనుషులు పడుతున్నాయి ప్రభా నైన్ ఇస్తూ ప్రభా వాక్యం ధ్యానిస్తుంటే ప్రభా అది మా కాలంలో నెరవేరుతున్న ప్రభా రీతిగా పాత నిబంధకాలను నెరవేరింది అది తిరిగి తిరిగి మా కాలంలో నెరవేరుతుంది అది ఆత్మీయంగా మేము చూస్తున్నాం అలాంటి నేత్రాలు మీరు మాకు అనుగరించం నీకు వందాలి అనేకలు చూడలేని స్థితులు ఉన్నా ప్రభావాళ్ళ ఆత్మ నేతలు ఈ ఆత్మీయమైన సత్యాలు వాళ్ళు మీ పర్లో ఒక జ్ఞానం మాకు వాళ్ళకి ఏ రీతిగా మేము ప్రకటించాలా అలాంటి సేవా జీవితంలో మనం నడిపించమని ప్రాదిష్టం వాక్యం ద్వారా మాట్లాడడం నీకు వందాలి ప్రభావ నీకే కృతజ్ఞత స్థుతులు అర్పించుకున్నాం గొప్పదేవానికి వందాలియా చంద్రశేఖర నాయన ముట్టండి ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి మీ పర్లోకి ఒక జ్ఞానం చేత ఇంకా నింపండి అనేక మంది విషయాలు ప్రభావా అన్నదారు మీరు బయలుపరచండి మీ సముచితమైన జ్ఞానం చేతి నింపండిస్తూ ప్రభావా నా తను ఇస్తా ఈ రోజు వాక్యం ద్వారా మాట నీకు అందాలి ప్రభావ సాయంత్రం అయినా తిరిగి ప్రావా మీ వాక్యం ధ్యానించబోతుందిగా ప్రభావ మీరే సాయకులండి ప్రతి ఆటంక పెడుతున్న నెట్వర్క్ దయ్యాలని వేస్తున్నా అలా గద్దిస్తున్నా విడిచిపెట్టిపోతానా నువ్వు నెట్వర్క్ ను ఆపడానికి వీలేదు ఏసుక్రీస్ ఆజ్ఞాపిస్తున్నా నా దేవ నా ప్రభావ మీరే సహాయపడండి ప్రభావ ఆరాధన పాల్గొనే ప్రతి ప్రదర్శిస్తారు మీరు ఆశ్రవదించండి అభిషేకించి మీ కొరకు శాసన పెట్టుకోండి ఈ సత్యను అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించాలా అనేకలు ప్రకటించాలని సహాయపడండి వైరస్ బాధితులందరూ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు స్వస్థపచ్చండి ఆ కలువరిశీలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రతి ఒక్క బిడ్డ సంపూమైన స్వస్థత కలుగును కాక ఏసుక్రీస్తు పరిశుద్ధ నామిన హలలుయ్య వ్యాక్సిన్ బారిని ఎంతమంది పడినారు బలహీనం ఓ ప్రభ నీరసంగా జ్వరంతో పీడింపబడుతున్నారు ప్రభా ప్రతి అనారోగ్యాని ఏసుక్రీస్తున్న వాళ్ళు ఇప్పుడు గద్దిస్తాన్ని విడిచిపెట్టుకో ప్రతి అవయవ సంపూర్ణ విడుదల కలుగును కాక ఏసుక్రీస్తు పరిశుద్ధ నామునా హుయ ప్రభావ ఎంతమంది ప్రభా అనారోగ్యులు ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణ కలుగును కాక ఏ సుక్రీస్తు నామూనా ప్రభావ మీరే స్వస్థపచ్చని ప్రభావ వాళ్ళ జీతాలలో ప్రభా రావాల్సిన మేలు దండి సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించాలా ఓ ప్రభా వాళ్ళు పిలుపు వారి ఏర్పాటును నిశ్చయం చేసుకో మరీ జాగ్రత్త పడాలి ప్రవ్వ ఎందుకంటే ఇది చివరి కాలంలో ప్రవ్వ ఈ వాక్యం ప్రవణ తను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కొంతకాలం పోతే ప్రభావ ఇవి మాకు దొరకవు ప్రవ్వ ఓ ప్రవ్వ దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోమని చెప్తుంది వాక్యం కాబట్టి ప్రభావ ఇది మీరు అనుగ్రించినప్పుడే వాటిని జమ చేసుకోవాలా మా హృదయంలో భద్రపరుచుకోవాలా ప్రభావ మా హృదయంలో నింపుకోవాలా ప్రాభ ఈ వాక్యాన్ని ఎందుకంటే ప్రభు ఇంకా దొరకదు ప్రభావ ఇంకా కొంతకాలం దూర ఒక సంవత్సరం పోతే ఇంక ఎవరు ఎక్కడో సేవకి వెళ్ళిపోతారో మాకు తెలియదునైనా కాబట్టి ఇప్పుడు వాటిని నింపుకోవాలా ప్రభావ చెప్పేట వాళ్ళు కూడా ఎవరు లేరు ప్రాభ ఇంకా ఎవరికి దొరకరు ప్రభావ అంత మిళితం అంత అబద్ధబోధ భయంకరంగా తాండవేస్తుంది ప్రభావ సాధ్యమైతే ఏర్పరిచేవాడిని సైతం వాళ్ళంత ప్రభావ మోసపోతారు కానీ మేము మోసపోవం ప్రాభ ఎందుకంటే మీ సత్యంలో మేము స్థిరపరచబడిన వాళ్ళం నూనె ద్రాక్ష రాసాన్ని పాడు చేయద్దని మీరు మీకు స్వరం వినిపిస్తుంది ఆ నాలుగు జీవుల మధ్య కాబట్టి మీ బిడలమైన మేము ప్రవ్వా సత్యానికి సాదృశ్యంగా ఉన్న మీరే ఆ సత్యం ప్రవ్వ మిమ్మల్ని ధరించుకున్న మేము మెలుక సేది ఉన్న మేము వాడు మమ్మల్ని మోసగించలేడు వాడి మీద ఓ ప్ర మీద వాడికి అధికారం ఇవ్వలేదు మీరు ప్రవ్వా కాబట్టి ప్రభావ మేము ఆ చిన్న గుంపులమే ఉండాలా లక్ష నాలుగు వందల ఉండాలా ప్రభావ ఆ గుంపుకు తగినట్లు మేము జీవించాలా ఉండమని చెప్పుకుంటే కాదు ప్రభావ దానికి తగినట్లు మేము శారీరకమైన బలహీతల నుంచి మాకు విడుదల కల్పించండి మాలో ఇంకేమైనా బలహీతలు ఉంటే ప్రాభ తొలగించండి ప్రవీక్షను వాటి మేము ఒప్పుకుంటున్నాం వాటి నుంచి మేము మీ వాక్యం బయలుపరచబడినప్పుడు మీరు హెచ్చరించినప్పుడు మా జీవితాలు మేము మార్చుకోవాలా ఎందుకంటే ప్రవ్వా కఠిన హృదయం పరుచుకుంటే నశించిపోతారు వాళ్ళు నశించిపోయినారు విశ్రాలు ప్రజలు కఠిన హృదయం పెట్టుకొని మోసే చెప్తే వినలేదు నశించిపోయినారు ఈ రోజు కూడా ప్రభావ మీ బిడల ద్వారా స్వరం వింటుంటే అనేకులు దాన్ని స్వీకరించాలని ఉన్నారు కఠిన పరుచుకొనే ప్రవ్వ నైనా ఇస్తూ మీకు దూరం అయిపోతున్నారు ప్రభావ ఆ బిడ్డల పట్ల మీకు కనికిరం చూపించండి ఈ మధ్య కన్న మీ కృప చూపించండి తిరిగి ప్రభావాల జీతాలు మీలో కట్టండి ప్రభ స్థిరపరచండి వాళ్ళు తిరిగి మీ సన్ని తీసుకోరమని మీ కృపలో భద్రపరచుకోం ప్రభావ నీకు వందాలిసయ్య ఆరాధన పాల్గొనే ప్రతి బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రయించమని ప్రార్థిష్టమైనా మళ్ళీ సాయంకాల కూడా ప్రభావ ఈ వాక్య మీద అనిస్త ప్రభావ వాళ్ళందరినీ తిరిగి నడిపించండి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా మీరు సహాయపడండి అయినా చంద్రశేఖరని చుట్టూ అగ్ని కంచి వండి మీ దూతల ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమ గల దేవాధ్యము గల తండ్రి నీకు వంద తండ్రికి స్థుతులు స్తోత్రంలో ప్రభావ సర్వోన్నతిడా సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మీకు వేలాది వంద నాలుగు ప్రభావ నేను ఇది వందల తండ్రి మాధ్యాన కళ సమయంలో మీ స్వరం ఇంటకు మీరు ఇచ్చిన గొప్ప మీకు వేలాది వందనాలు ప్రవాహన తండ్రి ఎన్నో మరుగైన విషయాలు ప్రవాహన తండ్రి ఎవరికి అర్థం కాని విషయాలు తండ్రి నాయన మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు ప్రభావ అతను ఇవన్నీ మాకు అనుగ్రహిస్తుంది ప్రవాహన తండ్రి మీ మీద స్పెషల్ కాదు ప్రభు ఇవన్నీ మేము అనేకులకు ప్రకటించాలా ప్రాభ అటువంటి భాగ్యం మాకు అనుగ్రహించిన అటువంటి భారం మా మీద పెట్టినారో ప్రభా మీ తండ్రి నాయన విని ఊరికపోయేది కాదు ప్రాభ నాయన ఇంటుంటే ప్రాభ నా తండ్రి ఏవో సినిమా కథల లాగా ప్రాభా నా తండ్రి ఒక విధమైన స్టోరీలాగా ఉన్నాయి కానీ ప్రాభ నిజమైన సత్యాలు జరగబోయారు జరగబోయే నా తండ్రి నాయన విషయాలు ప్రాభ ఇవి మేము ఎంత జాగ్రత్తగా ప్రాభా అర్థం చేసుకుని అంత జాగ్రత్తగా నా తండ్రి అదే రీతి మేము ప్రకటించాలా ప్రాభ నా తండ్రి అటువంటి జీవనంలో మమ్మల్ని నడిపించండి ప్రాభ నా తండ్రి ఎన్నో మైన నా తండ్రి ఈ విషయాలు ప్రభా అ జనులకు చెప్పినా కానీ ప్రభా అయినా వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉంటారు ప్రభా నా తండ్రి కానీ ప్రభావ మేము ఆ రీతిగా నా తండ్రి ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ప్రభావ మీరే కార్యం జరిపించండి ప్రభా ప్రతి ఒక్కరికి నైనా మేము ప్రకటించాలా ప్రభావ తండ్రి ఇదిగా నాయన కాలం సమీపంగా ఉంది ప్రభా ప్రతిదీ నెరవేరుతున్నాయి ప్రభా ఈ రోజులు ప్రభావ తండ్రి ప్రతిదీ తండ్రి నా తండ్రి జనులు జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు పసిగట్టలేకపోతున్నారు ప్రాభ అవును తండ్రి నేను నోవాహక దినాల్లోనే మనుషులు రాక మనుషు కుమారిని రాకడ కూడా ఉంటుందన్న ప్రభావం తండ్రి ఆ రోజు నోవాహక దినాలప్పుడు కూడా అంతా ప్రశాంతంగానే ఉంది ప్రభావ కానీ ఎవరు గుర్తుపట్టలేరు ప్రభావ పైపు ఇచ్చిన తండ్రినైనా ఆ నోవాహును అవహేళన చేసినారు ప్రభా నా తండ్రి యొక్క ఓడ గడుతున్నప్పుడు పిచ్చి వాళ్ళని చూసుంటారు ప్రభావ నా తండ్రి అదే రీతికి ఈరోజు మేము చెప్పినా అదే రీతిగా చూస్తారు ప్రభావ నా తండ్రి కానీ ఆ రీతిగా ఉండకుండా ప్రభావ వారి యొక్క ఆత్మీనేతలు మీరు విప్పండి ప్రభావ ప్రతి ఒక్కరికి యొక్క యొక్క స్వార్థ వెళ్ళాల ప్రభావ ప్రతి ఒక్కరి నా తండ్రినైనా నేను ఈ భయంకరమైన దినాల్లో ప్రభా ఈ లోకాన్ని పట్టుకొని వేలాడితే ప్రభావ ఏది సాధించలేరు నా తండ్రి ఏది కూడా నా తండ్రి నాయనా వారికి శాశ్వతం కాదు ప్రభా అన్ని ప్రభా తు రుచివేయబడతాయి ప్రభావ సమస్తము నాయన అన్ని నిర్మూలించబడితే సమస్తము కొత్త అవుతాయి ప్రభా కాబట్టి నాయన నా తండ్రి నా ప్రభా ప్రతి ఒక్కరికి నాయన ఈ యొక్క విషయాలు మేము చెప్పాలా మేము ఆ బాధ్యతల్లో మా యొక్క మా మైండ్లో ఎప్పుడు ఉండాలా నా తండ్రి మమ్మల్ని ఎప్పుడు నా తండ్రి అది ప్రేరపిస్తూనే ఉండాలా మేము ప్రతి అనేకులకి చెప్పాలా ప్రభా మీరే సహాయం దయచేయమని దాన్ని ఈ మధ్యాహ్నం కాల సమయంలో మీ స్వారం ఇంటకు మీరు ఇచ్చిన దానితో బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ నా తండ్రి నాయన ప్రభా తండ్రి ఇది దొరచుడు ప్రభా నా తండ్రి కొంచెం తక్కువే ఉండొచ్చు ప్రభా వైరస్ కేసులు ప్రభావ కానీ తండ్రి నాన్న ప్రాబోదినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి ప్రాభా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి జాగ్రత్తగా మెలకుగా జీవించాల ప్రాభ ఏ వ్యాక్సిన్లను ఆశ్రయించినా ప్రాభ ఎవరిని డాక్టర్లను ఆశ్రయించినా ఏ నాయకులను ఆశ్రయించినా మమ్మల్ని కాపాడలేరు ప్రాభ నా తండ్రి మీరే కాపాడగలరు ప్రాభ అవును తండ్రి నైనా మీరు మాకు చూపించినారు ప్రాభ నా తండ్రి నువ్వు నేను పాడు చేయవద్దని చెప్పినారు ప్రభా అవును తండ్రి ఏ వెన్నీ వచ్చినా కానీ ప్రాభ మీ మార్గంలో మీ సత్యంలో మేము నడుస్తున్నప్పుడు ప్రభా ఏవి మనల్ని మమ్మల్ని తాకలేవు ప్రాభ నా తండ్రి కాబట్టి ప్రాభ మేము ప్రతి ఆ రీతిగా జీవించడానికి సహాయం దయచేయండి And, um, ప్రతి తండ్రి పైరు బాధిన పడ్డు ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచి నా వారందరూ నా ప్రభావని యొక్క సత్యం వైపు తిరుగుటకు సహాయం దయచేయండి వ్యాక్సిన్ బారిన పడ వాళ్ళ మీద తండ్రి వారిని తెలుసుకునే ఒక మీద వారి సత్యం తెలుసుకుంటే మీరు సహాయం దయచేయండి ప్రభా యొక్క దుష్ప్రభావాలు వారి మీద పడకుండా కాపాడండి ప్రభావ నా తండ్రి నాయన ఎవరైతే నాయన ఇంకొన ప్రభావ మతపరమైన జీవన విధానాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు తండ్రి నాయన సమయం సమీపించిందని ఎరిగిన ప్రభావ వాళ్ళ యొక్క బంధకాలను వాళ్ళ యొక్క జీవితాన్ని సరి చేసుకునే ప్రభావ మీరు అక్కడికి సిద్ధంగా ఉంటుకు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రీతి పేరులో పాల్గొన్న గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి మీరే తోడేయండి ప్రతి ఒక్కరికి మీ యొక్క నూతనమైన అభిషేకం దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరిని ఆయన మీకు నా తల్లి సాక్షులు నిలబడాలా ప్రతి ఒక్కరిని గొప్ప సేవకులుగా మారాలా వాళ్ళ కుటుంబాలు ఎటువంటి అనారోగ్యాలుగానే ఎటువంటి ఇబ్బందులు తీసివేయండి ప్రభా సమస్తమైన కీడును అపాయాలను తొలగించి మీరే సాక్షులు నిలబెట్టుకోండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీ సేవకులుగా మార్చండి తండ్రి నాయన అన్నను బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ఆయన గొప్ప గొప్ప విషయాలు తండ్రి మాకు చూపిస్తున్నారు ప్రభా మీకు వేలాది వందనాలు ప్రభావ ఇంకొన్ను ప్రభా అనేకమైన మర్మమైన విషయాలు మేము నేర్చుకోవాలా ప్రభావ మేము కూడా నా తల్లి అన్ను అర్థం చేసుకున్న రీతిగా మేము కూడా చేసుకోవాలా ప్రభావ తండ్రి నేను మాతో కూడా తండ్రి మాత మళ్ళీ ఉన్న బలహీనతలు మేము దూరం చేసుకోవాలా అన్నలాగా మేము కూడా ఎదగాల ప్రాభ మేము కూడా అనేకమైన విషయాలు మరుగైన విషయాలు తెలుసుకోవాలంటే మళ్ళీ తండ్రి మీ యొక్క స్వార్థోట్ల ప్రకటించాల ప్రభావ మీరే సహాయం దయచేయండి అన్న కుటుంబంలో మీరే శాంతి సమాధానం ఇవ్వండి ప్రభ నా తండ్రి నా ఏ అపవాది నా తండ్రి దరి చేరకుండా నా తండ్రి మీరు కాపాడండి బిడ్డలని నా తండ్రి వాళ్ళ కుటుంబం ప్రతి ఒక్కరిని ప్రభావ మీరే సర్వసత్యంలోకి నడిపించండి మీరే వారికి తోడుగుండి కాపాడండి ప్రభావ మీకు సాక్షులుగా మీ యొక్క బలంగా వాడుకోండి నా తండ్రి ఇదిగో ప్రభా నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ స్వరం మీ ఇంటకు మరిచి నీ బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం అని చెల్లిస్తూ నా జరిగిన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యన రక్షక ఈ మధ్యాహ్న కాలం మేము కూడుకొని ప్రే మంచి తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలుసాయ ఈ వాక్యం ద్వారా మాకు దీవెనలను మీరు అనుగ్రహిస్తారని ప్రభా సత్యాలను మాకు బయలు చెప్తారని విశ్వసిస్తున్నాం ప్రభా నాయన రక్షక గ్రూప్ కుటుంబ సభ్యులందరినీ కాపాడండి వాక్యం బోధించిన చంద్రశేఖర్ సార్ని మరియు వారి కుటుంబ సభ్యులను అందరినీ కాపాడండి సార్ ప్రభా అనాథల కోసం బీదల కోసం కోసం ఆ భాగ్యుల కోసం ప్రే చేస్తున్నాం వారికి ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ నన్ను సార్ ప్రభా మా మదర్ కి కావాల్సిన సార్ ఇంకా ఎందరు కష్టాలలో నష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో మీ అందు మొర మీరే కాచి కాపాడి దీనికి ఆశ్రవదిస్తారని స్తోత్రం ప్రభా పశుద్ర గొప్ప దేవ ఏసయ సర్వాధికారి జీవ గల దేవ జీవాధిపతి మహిమకు పాత్రడా స్తోత్ర అీకు వందనాలు ఏస ప్రోభ అయామి యొక్క వాక్యంలో ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా దేవా మహిమోన్నత ప్రభా స్థుతులకు పాత్రడా ఏసయ మేము దాన్ని విని ప్రోభ మేము పాటిస్తు ముందుకు నడవాలా మీ నామం మహిమార్థమై ప్రోభ ఓ దేవ మీ కృప మీ కనికరం చేత ప్రతి కాచి కాపాడండి ప్రోభా ఆత్మవరాలు ఆత్మ చేత మీ ఆత్మ నడిపింపు చేత ముందుకు నడిపించండి ప్రోభా ఏసీఏ మీకు వందనాలు ప్రోభ మీకే యుగ మహిమ కలుగును గాక పరశుధుర గొప్పదేవ కృప మైడ ఎవరైతే వైరస్ బారిన పడినారో ప్రోభ వాళ్ళందరికీ మీ యొక్క కృపలో కనికరంలో రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా ఇంతమంది అయితే ప్రభా ప్రజమ్మీ వరదల వల్ల వర్షాల వల్ల వేసే ప్రభా ఆస్తి నష్టం ప్రాణ నష్టం పోయిందో ప్రభా వారిపైన మీ కృప కనికరం చేయించండి ప్రభా మీ నామం మహిమ అర్థమై ప్రభా ఒక కుటుంబికులందరినీ మీరు రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా మీ యొక్క శాంతిని నెలకొల్పండి అయ్యా ప్రపంచమంతా మరణ కాంట నడుస్తుంది ప్రభా అయినా కాని ప్రభా మీ కృప చేత మమ్మలను కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు దాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా మీ యొక్క పాదశాన్నిటి ముందు మొరపెడుతూ మీలో ఆత్మీయకంగా బలపడుతూ ప్రభా అనేకులను రక్షిస్తూ ప్రభా మీ నామం ని మహిమపరుస్తూ మేము ముందుకు నడవాలా ప్రభా దానికి మా సొంత తలంపులు సొంత ఆలోచనల చేత కాని పని ప్రభా వాటన్నిటినీ ప్రభా మీరు కొట్టివేసి మీ యొక్క జ్ఞానం చేత ముందుకు నడిపించండి స్తోత్రార్నుడు అస్తులకు పాత్రడ మహిమకు ఘనతకు అర్హుడవు మీరే ప్రభా ఓ శలం ప్రభా మీకు వందనాలు పరిశుద్ధుడ సైన్యముల అధిపతి ఒక యోహ మీకెంతో లెక్కలేనని వందనలు ప్రభావ మా ప్రార్థన మీరు ఆలెక్కించండి ఆయన ఏ సునామం నా ప్రార్థన చేసినాం తండ్రి ఆమెన్ ఓకే నేను చేస్తున్నాను పరలోకం అందున్న తండ్రి ఏసయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి నీకు స్థుతులు స్తోత్రంలో తండ్రి కనికరం తండ్రి కృప కలిగిన తండ్రి ఏసయ్య నీకు వందనాలు గడిచిన కాలం కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకొని దివారాత్రంలో తండ్రి నీ కంటిపాప కాచి కాపాడి యొక్క దినం కొన్ని నూతన కృప ఇచ్చే తండ్రి నాన్న ఈ మధ్యాహ్న కళా సమయం ముందు గడిపే భాగ్యము నీ స్వరం ధన్యత భాగ్యులుగాను యోగ్యులుగాను ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణప్రీడ నా ఏసయ్య నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఎస్ఐ నికే వివేగములు కలుగును గాక హలెలుయా తండ్రి ప్రభ అవును ప్రభా తండ్రి ఆయక నాయన పాండూర వర్ణము గల గురించి ప్రభా నాయన మీరు చూపించినారు వాడికి మీరు అధికారం ఇచ్చినారు ప్రభ వాడు మృత్యు చూపించినారు ప్రభ కాబట్టి ప్రభా నాయనా తండ్రి ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి నాయనా తండ్రి మాట అది మీ కలిగింది అది మీ స్వరమే కాబట్టి నాయన నేను దాన్ని విశ్వసిస్తున్నాను నా హృదయపూర్వకంగా నాయన మీరు కలిగిన స్వరాన్ని నేనైతే హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను ప్రభ నీకే వేలాది కోట్లాది వందనాలు ప్రభా ఈ స్వరం వినిపించినందుకు అలాగే వాక్యం ప్రకటించిన ప్రభా తండ్రి నాతోటి దాసుడు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ అన్న ద్వారా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా నైనా మీరు చూపించండి ఈ రాత్రికాల సమయం ఉంది ప్రభా మా ఆరాధనలో బల్ల కార్యక్రమంలో మేము పాలు పొందుకుంటున్నాం ప్రభా అలాగే నీ దర్శనాలు మేము చూడబోతున్నాము నాయన అలాగే నాయన తండ్రి నీ స్వరం కూడా వినబోతుండగా నాయన తండ్రి ఆరాధనలో ప్రతి ఒక్కరు పాలు పొందాలా ప్రతి ఒక్కరు అక్కడ నాయన రావాలా నీ శరీరము నీ బల్ల కూడా పాలు పొంది ప్రభా ప్రతి ఒక్కరు ఉండాలా ఎన్ని పనులు ఉన్నాయి ఎక్కడున్నా కానీ తండ్రి నాయన నీ శరీరము విషయంలో నీ రక్తము తాగే లో నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి ఒక్కరు ప్రభాయన తండ్రి ఆ బల్లారాధనలో పాలు పొందుకొని తండ్రి వాళ్ళ జీవితాలను వాళ్ళని వాళ్ళు పరిశీలించుకోవాలా పరీక్షించుకొని నాయన తండ్రి నాయన తీర్మానించుకొని పరిశుద్ధత కలిగి జీవించేలాగునా నాయన ఆ యొక్క బల్ల కార్యక్రమాన్ని మీరే నాయన ముందుకు జరిపించండి ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ని మీరు దీవించి ఆశ్రదించి వాళ్ళ రాకపోకల్లో తోడుండి నాయన వాళ్ళని మీరే కాచి కాపాడమని వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కణికృప చూపించి ఆ కలవరి స్థితిలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి అలాగే మీరు సిస్టర్ వాళ్ళ అమ్మగారిని నాయన ఆ యొక్క రూతు హెప్స్ అమ్మగారిని కూడా ముట్టండి తాకండి బీపీని నార్మల్ చేయండి షుగర్ ని నార్మల్ చేయండి ఎక్కడైతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ కన్ను ప్రాబ్లంలో ఉందో ప్రభా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి స్వస్థత కలుగునుగాక అలాగే మెర్సీ సిస్టర్ కూడా మంచి ఉద్యోగం దయచేయండి ప్రభా నాయన అలాగే రేణుకా సిస్టర్ కూడా ఆ జ్వరం నుంచి మీరే సంపూర్ణ స్వస్థత ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కలుగునుగాక అలాగే ప్రభా నాయన మనోజ్ బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ నాయన తండ్రి నాయన ఈ స్వరం మీ నిజంగానే మమ్మల్ని భాగ్యులుగాను ధనవంతులు గాను యోగ్యులుగా ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణప్రియ అన్ని వేలాది కోట్ల స్తోత్రులు స్తోత్రం చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి వేస్తే నీకే యువేగంలో కలుగును గాక నజరేడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ ఆ మీన్ ఆ మీన్ మీరే ఉన్నారు మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు ఈ ఆరాధనలో పాల్పొందిన మన అందరికీ మన కుటుంబాలకి మన పిల్లలకి మన రక్త సంబంధికులకి అలాగే వైరస్ బాధితులకి వ్యాక్సిన్ బాధితులకి ఎవరైతే వైరస్ నుంచి విడుదల పొంది ఇంకా రకరకాల అనారోగ్యంలో బాధపడుతున్న వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి గర్భఫలం లేని వాళ్ళకి ఎంతో మంది సేవకులు ఆయన ఎందు నిద్రించినారు ఆ సంఘములకు ఆ కుటుంబాలకు అలాగే భార్యను భర్తను పిల్లలను తండ్రులను కోల్పోయినా ఎవరైతే నిరాధరులుగా నిరాశ్రయులో ఉన్నారో వాళ్ళందరికీ ఆయన ప్రేమ జాలి దయ కనికరము కృప సమాధానము సదాకాలము మన తోడై ఉండను గాక ఆ మెయిన్ మెయిన్ రెజ్యులర్ బ్రదర్ అందరికీ పళ్ళకా లీడింగ్ మీరు తీసుకోండి మామూలుగా నైట్ లీడింగ్ మాత్రం నాది ఈ రోజు